శ్రీ గురు గోరేం శంకరాచార్యుద్ధమాన్ ఓ వాచాం కతం జనంతాం రంగే చింతంతాం ఓం అఫ్లః నమః గణి రాస్త్రాణ ముక్తః కేశ్వర్ః ప్రణవః బలవందిర్యానైః మవాని ఏవం బంధః ఓకైకరం మాహీం భాగ ద్వారా కరిజానమ్ నామః సత్మాయే దాతాయోత నందావన వత్సవ సముక్తి కరేత్ val non mi devo te non voglio tutto la mora e mi sento di non stare un po' stiamo stiamo girini పశ్యోతి న్యుజా విజానాభూమాతృతం అల్పం తమ్మ సగవస్తే వాన హిందే తింక్షణం భూమిత్యా ఎక్క ఎస్ భూమి తత్వే న్రస్తవ్యం అన్నైన కారణే త్రస్థాన విభక్త దృష్ట్యా పశ్యతి అది అయింది కదా అక్కడే ఉన్నాం ఇప్పుడు చూడండి నేను సర్వోమతంటే భిన్నంగా ఉండి ఒక రింది ఎందుకో పర్వము అంటే నాకంత భిన్నంగా ఉండే పర్వము తీస్తూ ఉన్నాము అనే స్థితిలో మనం జీవిస్తాము చూడండి ఇక్కడ ఈ పాఠము ఏ పరిస్థితి మామూలుగా లోకంలో ఉండే అనుభవానికి కానీ మామూలుగా మనకు ఉండే భావజాలానికి కానీ మనకు ఉండే భార్యలకు కానీ మనం ఈ సంస్థ చెప్పండి ఉన్నాను లేకపోతే అది చెప్పినా కదా అర్థం ఉన్నాను ఈ రకంగా గెలుస్తా ఇప్పుడు ఈ దేశముంది దీన్ని దృష్టి చెప్తున్నాను ఈ లోకంలో ఒక మంది చెప్తున్నా ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తాను సమూహం కంటే భిన్నంగా ఉన్నానని తాను ప్రాంతంగా భిన్నంగా తాను తీసే సమయమే తానే తన కంటే భిన్నంగా లేదు అనేది ఒకటవుతుంది మీరు అడతూ ఓహత్ కూడా రాదు అదే పెద్ద సో అది సంభవమేనా అని మీరు సో ఎందుకంటే నేను నా కనుక భిన్నంగా ఉండే స్తంభాము సర్వం కంటే భిన్నంగా ఉండే మేము తీసుకున్నాను అంటే అప్పుడు ఆ నేను అర్థం ఏంటంటే నేను అర్థం ఏంటంటే ఈ దేహము ఈ దేహము ఆత్మీయంగా పెట్టింది దేహముకు ఆధాత్మికంగా నెంబర్ వన్ ఈ దేహం అనేది కంటే విధిబడి అయిపోయినట్లుగా ఉంది ఈ రెండు కూడా ప్రత్యే నేను దేహము అనేది ప్రత్యే లేదంటే దేహము దర్శించే సాక్షిని నేను అవుతాను కానీ నేను దేహమయ్యే ప్రసక్తే ఉంది నేను ఇలాంటి దేహాలు ఎన్నెన్నో దేహాలు అధిగమించక ముందు ఇంకా ఈ పడతలా అవుతాను ఈ దేహము లేన ప్రసక్తే లేదు ఈ దేహం అనేది స్థలం నుంచి విలువడి లేదు ఈ దేహంలో పృథివీ ఉన్నది ఈ దేహంలో ఉన్న పృథివీ మహా పృథి కంటే భిన్నం దగ్గరు భోజనం అది మహా పృథితో ఈ దేహంలో ఉండే పృథివీకి ఇంటికి తిరిగిన సందర్భాన్ని మెయింటైన్ చేయడం కనుకనే భోజనం చేస్తున్నాం వీళ్ళు జరుగుతున్నాము అంటే మహాజలంతో ఈ జల ఈ దేహంలో జలానికి నిరంతరమైన ఒక కొనసాధించి దాన్ని నిర్ణయం చేయడం అనే ప్రక్రియే మీకు దాదాపం అలాగే దాన్ని తీర్చి విడిచిపెడుతున్నాము అంటే మహావాయులో ఈ దేశంలో ఉండే వాయువు నుంచి ఒక నిరంతర సంబంధం ఎక్స్పడంతో ఉన్నాం అలాగే వేడి కూడా పైకి నుంచి ఒకరికి వేరు వస్తుంది లోకం నుంచి అది కూడా మహా పేజస్సుతోటి దేహపరమైన పేజస్సుకి నిరంతరమైన కంటిన్యూ అయితే ఉన్నది ఆకాశానికి మహాకాశంతో దేహన ఆకాశానికి నిరంతరమైన కంటిన్యూ అయితే ఉన్నది కాబట్టి ఎలాగైతే సానుగ్రమో సంవత్సరం నుంచి విధిగలిదో విధులేదు లేదు అవర్ ఏమీ లేదు ముద్రం నుంచి విడిపోయినటువంటి మరొక తత్వం లేదు కేవలం మనము తర్త్మ ఒక పేరు పెట్టాము ఒక ఉత్పాధితతో ఒక పేరు పెట్టి ఆ అప్పుడు ఈ కారణంగా అనేది ఒక నిర్ణయాద సముద్రం మీద భిన్నంగా ఉండేదో అనే శాంతిలో మనం ఉంటే అత్యంత అక్కడ ఉన్నది సముద్రమే అది సముద్రం మీద వివిధ రకాల వేగీలు లేదు లేదు కూడా ఈ మహా జగస్పతి కంటే భిన్నంగా ఇక్కడ ఏదీ లేదు సర్వము ఈ జగస్సులో భాగంగానే ఉంటుంది ఈ సత్యాన్ని నేను గుర్తించకుండగా ముందు ఈ దేహము జగన్ ముందు విడిపోయేందుకు అడిగింది అని ఒక ధారణకు దాని నుంచే ఆ దేహ పాభాస్మ పొందుతుంది కాబట్టి నేను ఆ దేహమే నేనైనా దేహంతో కాబాత్యాన్ని పొందిన చెప్పి సర్వము సర్వం కనుక భిన్నంగా పెరిగి ఉంటే సర్వము తీసేవాళ్ళు ఇది మామూలుగా అజ్ఞానం యొక్క విజ్ఞానం అంటే మనం ప్రత్యేక అంతా ఇదే అజ్ఞానంలో ఉన్నారంటే ఈ వస్త్ర విజ్ఞరాలు సరిపోతుందో దాని గురించి దాదాపు చర్చిస్తా తెలిసిన విజ్ఞులను సమర్పించేటువంటి వ్యక్తితో ఈ వర్షంగా ప్రకల భానుభూతి ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని చర్చిస్తాం ఇదే యజ్ఞానంలో మనం మనం పవిత్రలో ఉన్నటువంటి భారతీయులు కూడా యజ్ఞంలోనే భాగంగా మనం గొప్ప వాళ్ళకున్న హిందువు కూడా యజ్ఞంలోనే భాగంగా ఉంటారు హిందువులు కూడా గొప్ప వర్గం వాళ్ళు కూడా యజ్ఞానంలో భాగమవుతారు వైదికులు కూడా యజ్ఞంలో భాగమవుతారు అదివల్ ఒక ఆ కాలానికి తోట మధ్యతో ఉండే ఒక వ్యక్తి కూడా ఈ యజ్ఞానంలో ఒక వ్యక్తి ఒక వచ్చినటువంటి కూడా ఈ అజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ అజ్ఞానం మీద పెద్ద రక్తి అందువసరం ఇప్పుడు చికిత్స అజ్ఞానం ఉండాలనుకోవాలి సమాజం మొక్క మొక్క ఫిజిక్స్ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు రక్తం మనం ఉండాలి ఫిజిక్స్ తెలియని వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది తెలిసిన వాళ్ళ సంస్థ కరోనా రక్తలాది తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చికిత్సకి సంబంధించి జ్ఞానులే కానీ అజ్ఞానం కానీ ఈ అజ్ఞానం అలా ఉంటారు ఈ అజ్ఞానం నుంచి ఎక్సెప్షన్ అసలు ఇంటికి ఉండదు కేవలము కొద్ది నుండి మాత్రమే ఈ అజ్ఞానం నుంచి ఈ అజ్ఞానాలు పవర్కు జ్ఞానంలో ఉంటాం మనిషి అనేది ఒక వ్యక్తి ఒక పెషన్ అనేది అని లేదు హ్యూమన్ బిలింగ్ ఉన్నారు హ్యూమన్ గిలింగ్ ఆ బిలింగ్ ఎటువంటి బిలింగ్ అంటే కూడా అయి ఉన్న బియ్యం ఉంటాయి లో అంతర్భాగమైన దివ్యం ఉన్నాడు తరంగం అనేది ఏమి లేదు ఒక జల సమూహం ఉన్నది ఎటువంటి జల సమూహము ఆ మహాజల సమూహంలో భాగమై ఉన్నటువంటి ఈ ఔప జల సమూహం ఉన్నది అంతేకాని తన తరంగం అంటే ఏమీ లేదు అదే విధంగా ఈ మహా జగత్తులో భాగంగా దేహం ఉన్నది కానీ విలువడం లేదు కాబట్టి మైనంటే అయితే నేను సర్వము అవుతా కాకుంటే నేను ఏది కాదు అయితే సర్వం ఈ దినత్వంతో నేనే అవుతా కాకుంటే ఈ దేహం కూడా నేను కాదు అనే దృష్టి ఉంది సరే కాబట్టి ఈ భూమి నేను దేహంతో ఒక వ్యక్తిత్వంతో ఒక కష్టంతో ప్రధాజ్ఞానం చెంది ఉండే అజ్ఞానాలు కర్మము నాకంత భిన్నంగా ఉన్నట్టుగా నేను చూస్తూ ఉంటాను అన్యత్ పరిస్థితి అన్యము చూస్తూ ఉంటాం ఎక్కడ అన్యత్ పరిస్థితి అన్యత్నవు నాకంత భిన్నమైన శబ్దాన్ని వింటాం నాకంటే భిన్నమైన రూపాన్ని చూస్తాను నాకంటే భిన్నమైన శబ్దాన్ని వింటూ ఉంటాం అన్యత్ దిగా భిన్నమైన ఘటపథాలు నేను తెలుసుకుంటూ భూమయ భూమ అనే తత్వాన్ని తెలుసుకున్న వలన వారు అన్యట్టు నష్టపోయి తనకంత భిన్నమైన శబ్దాన్ని వింట అన్యట్ నా పి తనకంత భిన్నమైన రూపాన్ని కోసం అన్ని నా విజ్ఞానాలి తనకంత భిన్నమైన ఘటకథాపి తెలుసుకోవాలి అంటే ఏది ఏది చూస్తారో అది కూడా తనలోనే భాగమైంది ఏది వింటారో అది తనలోనే భాగమై ఏది తెలుసుకుంటారో అది తనలోనే భాగంగా ఉంటుంది అనగా తల్వాత్మ చేశారు అని ఒక ఇది మేము దర్శించకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ ఇటువంటి పాఠం చెప్పడం ఎప్పుడు కష్టం ఇంకా ఏమి కాదు పాటలు చెప్పడానికి ఏమి కాదు ఈ అంశం దగ్గరికి కష్టం అవుతుంది ఇంతవరకు స్టెప్ మీద స్టెప్ తీసుకురావడా కొంత సహాయం ఉండదు ఇక్కడికి వచ్చేప్పటికీ నేను సర్వము అనే అనే దాన్ని ప్రతిపాదించాలి దాన్ని ప్రతిపాదించడం అంటే ఎలాగినమాట నేను సర్వం నుండి విడివడి ఉన్నాము అనే ధోరణిలో జీవించే పరిస్థితిలో అది అది అసత్యము అజ్ఞానము నేను సర్వము అని ప్రతిపాదించాను ఎప్పటికీ క్లేషించం తక్కువ సమాచారం ప్రతి భోజనం సూత్రం పరిష్కారం దాని గురించి తీసుకుంటాము ఎత్ర నాణ్య ద్ర నాణ్యత స్పష్టది ఉంది కదా సో ఏ భూమ అనే తత్వము భూమయే తత్వం దేహము తత్వము కాదు అహంకారం తత్వం కాదు వ్యక్తి తత్వం కాదు భూమయే తత్వం భూమా అంటే దేశ చాలా పరిచ్ఛేదములకు అతీతమైన తి ఏ కథ అయితే స్వయంగా ప్రకాశిస్తుందో అసలు నేను చెప్తాను స్వయంతో కాక సత నిజానికి అది సత్య దానికి దానికి ఇంత మేనిఫిస్టే నేను ఎదిస్తాను ఎదుట పైన ఇష్ట వచ్చిందని అభిప్రాయం కాదు అది అప్సరిస్తాను అప్సర్భు కంటే సత్యం ఒకప్పుడు సందర్భాలను శక్తిని కూడా అప్సర్భూగా తీసుకుంది స్థితిగా మాట్లాడాలంటే సత వస్తుంది అయితే ఆ సతు లేదు తెలివి కోరుతోందా లేదా అంటే స్వయంగా ప్రకాశిస్తుంది అని తెలియడము అనే మాట ప్రయోగిస్తుంది తెలియడము అనే మాట ప్రయత్నప్పుడు ఆ తెలివి ఆ సత్తు అంటే భిన్నంగా ఆ సత్కేషన్ స్థితి కూడా అని జిల్లా కూడా రాజనులైట్లీ డిఫరెన్స్ డైమెన్షన్ ఉంటే దేశకాల పరిచ్ఛేదముల పతరీతమైనటువంటి దానికే భూమానికే అది ఏదైనా తత్వము ఆ తత్వం నందు నీరికి ఉన్నవారు నాణ్యత పరిస్థితి వితరములు తోట నాణ్యత పరిస్థితి అంటే సాధారణంగా మనం నిజ జీవితంగా ఎలా ఉంటామని చెప్తున్నామో ద్రష్టవ్యమన్యన కరణే ద్రష్టాన్యో విభక్త్యా పశ్యతి నార్మల్ గా బాగుంటుంది ఇలాగా ద్రష్టవ్యము చూడదగ్గలో ఉంటుంది ఈ అన్యన అది చూడదగ్గ రీతి ద్రష్ట కనుక భిన్నంగా ఉంటుంది అజ్ఞానంలో ఉంటుంది అన్నారు జ్ఞానాన్ని గురించి చూడదగ్గది సిటీ వాడు కంటే భిన్నంగా ఉంటుంది చూడబడేది చూడదగ్గర చూడబడేది పిటీ వాడుకంటే భిన్నంగా ఉంటుంది ఈ చూడటాను పైన నుంచే కారణము కరణము కూడా మూడు గెలిస్ ఉంటాయని చూసాను ఉపకరణము బాహ్య కరణము అంతఃకరణము మూడు కారణములే కలగోలు తన్ను మనస్సు మూడు ఉండాలి చూశాను మనస్సు లేకపోయినా తన్ను లేకపోయినా సోదం ఉండదు కలగోళ్ళ లేకపోయినా సోదకు ఉండదు ఈ మూడు కారణములే ఈ మూడు కూడా ఈ కూరబడేదానికైతే భిన్నంగా ఉంటాయి చూసేవాడి కంటే భిన్నంగా ఉంటాయి అజ్ఞానా నేన తరమైన ఇతరమైన కారణము చేత ఎన్నో క్రష్ఠ ఇతర విధముదైన భ విభక్త విశ ఇతరు అంటే ఏంటి దృశ్యము నుండి విధిబడి ఉన్న భ్రష్ట అటువంటి స్థితి భూపపత్నం నుండి ఉండదు అంటే విజయవాడు చూడబడేది అనే విభాగం కానీ నేను విజయవాడిని దీనితోటి తీసుకున్నాను అనే విభాగం కానీ ఉన్నావు మీరు అలకించండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేసిన స్వామి ఆ దర్శనానికి ముందరిస్తే అన్ని విభాగాలు ఉంటాయి ఈరోజు వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అన్ని విభాగాలు ఉంటాయి అదేవో వెండి దాటివి అంటారు అంతా వెండి తాపడం చేసి రెండు దాటిదంటారు వెండి తాపడం చేయాలంటే వెండి దాటలు నష్టం మామూలుగా వాళ్ళు ఆ బ్లాక్ స్టోల్ డిస్కెస్ పెట్టిందా వెళ్ళి బంగారం సాగరాలు తెలిపిందంటారు ఆ పిచ్చి తర్వాత మాట్లాడుతూ ఇంకేమో వెళ్ళి బంగారం అక్కడ పెట్టే నష్టం లేదు మమ్మీగా అక్కడ విమర్శించారు థింగ్ సో ఆ వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోతా వెళ్ళినప్పుడు ఏ భేదం ఉంటున్నాం వారు ఇంకొక గమనించారు అంటే ఇలా చేస్తా తరంలో తిరిగి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసినప్పుడు మధ్య జోరైన అంటే కారణం మాకు భిన్నంగా ఉండే కారణాన్ని కూడా పెట్టం చేస్తాను మేమే దాలో భిన్నంగానే ఉన్నాము నాకైతే రక్షణ భిన్నంగా ఉన్నాను తెలంగాణ ఉన్నారు కాబట్టి కీరో ఈ పాటలని అయితే ఈ ముందుకు తోసి తోసి ఇవన్నీ మనకు మేము ఒకసారి కీరో ముందుకు తోసి వెనక్కి మీద ముందుకు వస్తున్నాను నేను ఎందుకు అని చెప్పికి వస్తున్నారు మేము మధ్యలో టైం ఇస్తే అప్పుడు అర్థం చేశాను నేను ఎందుకు మానేస్తాను అది ఎందుకు నేను ధనం చేస్తున్నా సో తీర్థం తీర్థం ఇప్పుడు భమని చేసి సో ఆత్మతీర్థం నాకు ధ్యానం ఆత్మలే తీర్థమో నేను తెచ్చుకోలేక నేను ఏంటి కొద్ది శ్రీ రాష్ట్రంలో పడింది జ్ఞానం అని ఒక విరక్తి ఎక్కువగా ధ్యానం చేస్తుంటే మనమేమో అవసరం లేదా వాళ్ళే పరిచిస్తారు సరే అని ఇప్పుడు రక్షేష్వామి దర్శనం చేసిన టైంలో ఇద్దేవాడు గంకేశ్వర స్వామి కంటే భిన్నంగా తిరిగేవాడు ఉండదు విగ్రేవాడు కంటే భిన్నంగా రక్షేష్వామి ఉన్నాడలు ఈ కరణము నాకంటే భిన్నంగా ఉండడం ఏముందా ఏముందా దర్శనం ఒక్కటే ఆ దక్షణంలో హిందీ వాటి లేని బంగాళం వాటి లేని ఆ దేశం ఉన్నది దేశం ఉన్నదండి తర్వాత అమెరికా ఇంతవరకు గట్టి వెళ్ళిపోవాలి సాయంకాలం ట్రైన్ రెజ అని తీవ్ర ఎప్పుడో అనుకుంటూ ఉంటారు ఇంకా ఎంత పడుతుంది వెళ్ళి రాసింది ఇంకా ఎంత పడుతుంది అరగడం అంటూ వెళ్ళి రాజ్యంలోనే వరగిన సో అది కూడా రక్షిస్తారు అక్కడికి వెళ్ళి అవుతుంది లెటర్ కలిసి కేర్ అవుతుంది ఇలా చేస్తున్నారు ఇందు మనిషి ఎప్పుడో కూడా సైల్లో జీవిస్తుంది ఇండియాలో చేతికి వాక్య పెట్టుకుని జీవిస్తుంది ఎవరైతే చేతికి వాక్యం పెట్టుకోకుండా అంటే సైన్స్ సంస్కృతి ప్రాధాన్యత ఇవ్వకుండా అరే గొప్ప అరే గొప్ప మనము ఆమె మొడలిటీ ప్రభావం పెట్టకి లజ్ని జీవితం ఇస్తాం ఇది ఒక గౌరవకరమైనటువంటి సో ఎద దాని అర్థం ఏంటంటే మనం సంక్షాలకి మెయింటైన్ చేయాలని ఏదైనా వేస్తాయో కాదు వేరములో ఉందండి కదా సంక్షువాలకి ఏదో మెయింటైన్ చేయాలి టైంకి అతీతంగా జీవించడం మనకి కట్టడానికి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ ఇస్ ఆల్రెడీ ప్లాన్ నిజానికి ధ్యానం చెప్పేటప్పుడు ఇది ఒక పాయింట్ చెప్తూ ఉంటాను ధ్యానం ఇలా తొందర మౌలు పెట్టం సమానంగా క్లాసెస్ ధ్యానం క్లాసెస్ చెప్తాం చిన్నప్పుడు చాలా సెటింగ్ పాయింట్ పాయింట్ చెప్తూ ఉంటాం ఆ ఇల్లు ఇలా చెప్తూ ఉంటానమా లేకపోతే అనుకోరా ప్రతి సెటింగ్ పాయింట్స్ ప్రయత్నం చేయాలి సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు నెక్స్ట్ యాక్షన్ ముందే ప్లాన్ చేసుకుని మనం చూస్తాం మరి ఇద్దరు యాభై ఏం కలుపుకోపోదాం దృష్టి పెద్దలోకి తీసుకోగానే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అయిపోతుంది కలుపుకోవడానికి మనం ఈ స్నానాలకి నెక్స్ట్ యాక్షన్ అనేది బ్రేక్ఫాస్ట్ ప్లాన్ అయిపోతుంది అయితే పూజ ప్లాన్ అయ్యింది పూజిలో కూర్చున్నా పూజిలో కూర్చున్నప్పుడు నెక్స్ట్ ప్లాన్ వస్తుంది లేదు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ మీరు భవిష్యత్తులో జీవిస్తున్నట వస్తమానంలో జీవిస్తున్న ఎప్పుడు భవిష్యత్తులోనే తదు ఎప్పుడు కూడా ప్రజెంట్ మూమెంట్ లో జీవించటం అంత కఠినమైన పని అనే కానీ మాకు మనం ప్రజెంట్ మూమెంట్ లో జీవించాలి అంటే చాలా ఇన్సైట్ ఆ ఇన్నర్సెంట్ అలవాటు అయిందా బ్రెజెంట్ మూమెంట్ లో జీవించడం అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంకా ఏది లేదు ప్రెసెంట్ మూమెంట్ లో జీవించడం అంటే అది యోగా అంది ఇది యోగాభ్యాసం చేస్తూ ఉంటారు యోగా ఆసనం వేస్తూ ఉంటారు మీరు ఆసనం వేస్తూ ఉంటారు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నా ఆసనం వేస్తూ ఉంటారు ఆసనం వేస్తూ ఉంటాడు బట్ మనసు తప్పుడైనా ప్లాన్లు వేస్తూ ఉంటుంది దాన్ని బేక్ చేసి ఆసనం వేసేటప్పుడు యుద్ధి విత్ ఆసనంతో బివృద్ధి మూవ్మెంట్ ఆఫ్ ది హ్యాండ్ ఏ బిజ్యం బీవృద్ధి మూవ్మెంట్ ఆఫ్ ది హ్యాండ్ తర్వాత వైజాగ్ కష్టం అంటే సెకాలిటీ ఎలా ఎక్కువ సెలవు అప్పుడు చేతికి బ్లడ్ సర్క్యులేస్ ఉన్నాడు బ్లడ్ సర్క్యులేషన్ పడిపోతే బ్లడ్ పడిపోతుంది వాళ్ళు దాంతో చేతిలో మార్పు వస్తుంది సిమ్ డిఫరెన్స్ వస్తుంది అది చేతిని సెక్యూని తీసుకుంటారు ఇప్పుడు బ్లడ్ సరిగా నక్సిన్ అవుతుంది ఈ రీతలు సింగ్ డెఫావుతుంది ఇది నేను నెక్స్ట్ కోసం యాక్షన్ ప్లాన్ చేస్తుంది అయిపోయినట్స్ జనరల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదేదన్నా ఏం హెల్త్ తీసుకుంటుంది టేస్టే ఇచ్చేదో కే దింపు అంటే దింపేడు ఇప్పుడు వాడు హెల్దీగా అయిపోతే వాడు పవన్ వర్క్ చేసుకుంటారు అంటే అంటే దాని టూ కాదు ఎందుకంటే వాడు ఈజ్ నాట్ విస్ వర్క్ తీ మనకి వర్తమాన కాలంలో ఉన్నది చాలా సార్ కేరుతుంటూ ఉంటారు కేపడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు యాక్షన్ తో కూ దాంతో విలేయమని ఉంటారు అభివృద్ధి నో యోనాకృతి ఏ పడుకో రాని తర్వాత చేసే పనితో ఉంటుంది దాంతో ఉంటుంది మనం ఏమి ఏం చేస్తూ ఉంటారు అభివృద్ధి నో క్లాస్ లో కూర్చుంటారు అభివృద్ధి ఎస్ లైక్ బ్యాక్ ఎవ్ వి అదర్ యాక్షన్ వేస్తున్నారు ధ్యానాన్ని కూర్చుంటారు ఏం చేస్తారు ఈ స్వామీజీ సెవెన్ థర్టీ అది శాస్త్రంగా ఆకస్తారు ఎందుకు వెళ్తున్నాము ఇంకో ఇయర్ కలవర్సం చూసుకుంటాము అని నెక్స్ట్ యాక్షన్లో ప్లాన్ చేసేసి మీరు ధ్యానానికి చూస్తున్నారు అంటే మనసు ఇప్పుడు రెండు పనులు చేస్తూ ఉంటుంది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్తో సెవెంటీ పర్సెంట్ తో ఎయిటీ పర్సెంట్ తో లేకపోతే సమ్ టైస్ ఒక నైన్టీ పర్సెంట్ ధ్యానం బట్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ మాల్ అండ్ టెన్ పర్సెంట్ ఈ ఫ్యూచర్ యాక్షన్ దిస్ ఇస్ నాట్ బీ లైక్ ఇంత పొరపాటు విదేశానికి ఫీజు ప్లాన్ చేయడం తప్ప అంటారు ఎందుకంటే ఎప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేస్తారు రోజులో చేయాల్సిన పనులు ఎవరు ఎన్నిసార్లు ప్లాన్ చేస్తారు చాలా ప్లాన్ చేసుకోవాలని పలాం ఎందుకంటే ప్లానింగ్ ప్రజెంట్ లో ఉండేది ఎప్పుడు ఏది ప్లాన్ చేసి చేసి చేసి ఎన్నికలు ఉద్ధరించేది ఏది సాధించింది సాధించిగా ఉన్నాయని అనవైపోతున్నాయి చూస్తున్నాం కదా ఇందిరాగాంధీ గారు ఆలయంతో నెహ్రూగా కావాలి క్యాండీగా ఆలైపోయారు వాళ్ళందరూ సాధించగా ఉన్నాయని అనవైతే గాలిలో కలుగుతారు కాలంలో కలిస్తారా మనం కాదు ఇండియా మీద ఉండేయా అదే కాలంలో కలిసిపోతే లేదు కాదు ఇండియా వన్స్ లెవెన్ టు స్టే మీ ప్రజెంట్ ఇది ధ్యానం అంటే అది ధ్యానం కాబట్టి మీరు ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారు ఎప్పుడు కలిసే ప్రాంగ అంతకు ముందు మీరు ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నారు ఆ తర్వాత ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నారు వన్ మూమెంట్ ఇవాళ ఉంది ప్రెసెంట్ మూమెంట్ ఆ ప్రజెంట్ మూమెంట్ లో టైం సస్పెండ్ అయిపోతుంది ఏదో దినోట అంటే అర్థం ప్రజెంట్ మూమెంట్స్ అంటే ప్రెసిడెన్స్ అయిపోతుంది సత్తుల విజయం అది భూమా అక్కడ అన్యహ అన్యే అన్యత అనేది ఉండదు అది భూమా అంటే అర్థం ఏంటి ఈ భూమా అనేది ఇది సంథింగ్ మిస్ దిగ్ర కా ప్రగా బోధించేటువంటి తత్వము కేవలం వేలాంటి రుద్ధి మాత్రమే ఉంటుందనో లేదా గొప్ప వారికి మాత్రమే ఉంటుందో మీరు అనుకోరాదు మహాత్తికి మాత్రమే ఉంటుందో మీరు అనుకోరాదు శివని కంఠం నుంచి శివలింగం తీయడం కాదు కంఠం నుంచి శివలింగం తీయడం అంటే ఆయన ఒక్కడే తీయగలుగుతారు మిగతా వాళ్ళు ఎవరు తీయలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సపోతే ఆ జూప్ ఉన్న ఒక కూడా నేను కూడా తీసేయడం తీసేదనుకోలేదు అప్పుడు ఆయన ఏమవుతారు తీసుకుని సార్ రైతుల డ్యూటీ తిరిగారు తా తన రాష్ట్రం రైట్ అలాంటిది It is something which you have, love and being, as much as I have it, if you have it too. Bhūvā nevi, mana krati maānav leya huva vishya-tun-la-di-cāna huva-un-la-di. Naraqan la-un-de wa katrāniyakar huva-un-la-kura huva-un-la-di. In the sense sakala-kraan huva-un-la-hullay-llā-asla-rutanga huva-un-la-di. Krati mani-shupt-dīrta-un-la-kura, there are humain, then ఆల్ ది డివిజన్ మేము ఆతంక భిన్నమైన జగత్తును ఆతంకారణంతో ఈ దేశంలో ఈ కాలంలో తీసుకున్నాము అనేటువంటి డివిజన్ ను సస్పెండ్ అయిపోయే మూమెంట్స్ ప్రతి మనిషి జీవితంలో ఉంది ఆ మూమెంట్స్ పేరే వాటిని మీరు కొత్తగా సంపాదించడం తర్వాత ఇదో ఉన్నారే వాటిని మీద అనుభవానికి వాటిని మీరు అర్థం చేసుకోవాలి రిలైట్ ఇవ్వండి సో వెంకటేశ్వర స్వామి దర్శనం అనే అనుభవాన్ని మనం విశ్లేషణ చేసుకుని దానార్థనాన్ని తెలుసుకుంటాం ఇంక యథార్థమైన వెంకటేశ్వర స్వామి జరుగుతుంది ఇక్కడ అవుతుంది అవుతుంది అది చేత కాకపోతే వెల్లుగా వెళ్ళినా ఒకటే బాగు వారికి వెళ్ళినా ఒకటే అక్కడ కూడా ఇది ముందు వాడిని చూడటమో వెనక్కు పోరావడమో లేదంటే అక్కడ పూజాపులు దెబ్బలాడటమో అలా అయితే పుష్టి సినిమా కోపపడ్డమో దీర్ఘాత్ముని అది పుష్టి అంటే మనకి దీర్ఘాత్ముని అక్కడ మురాడు ఏమి ఉంటుంది జేదమే ఉంటుంది తప్పిస్తే భూమ లేదు భూమాలే లేదు భూమి లేదు నేను ఆ దారుమయో మురారి ఆయన చెక్కై ప్రయత్నం ఈ చూసి దారు భూముడు మురాడి అన్నడ ఈ మురారి ఈ దేవతలో ఉండేటువంటి యజ్ఞానాన్ని ఈ మొత్తాన్ని అందరూ తీసుకుంది ఆయన తెలియదు అతిభావి శక్తి కాదు ఆదిలేసన్ కనపడే మారు ఆ తొయ్య ఆ మురాన్ని నేను దర్శిస్తున్నాను దర్శిస్తూ ఉంటే అక్కడ ఉన్న పండా నన్ను లోపల అక్కడ లోపల ఉన్నప్పుడు బయట శరీరం ఆస్ డబ్బులు ఇస్తే నేను వెంటనే అతనికి అతని నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అయితే దాదాపు రాసిందండి నా మొహమ్మతుంది ఆకొన్నట్టు రాజకీయ చూడము ఇంకేముందు దక్షిణ అయితే వీడు దోషిస్తున్నారు ఈ విధంగానే దోషిస్తూ ఉంటారు మినిస్టర్ గారికి చెప్పాలి ఇది చెప్పాలి ఇంకా దర్శనమే ఉంది ఇంకా దర్శనమే ఉన్నారు సంసారమే ఉన్నాయి మనకి చర్మగురిలో ఉన్న సంసారం ఉన్నారు కదా అని ఆ దర్శనం ఎప్పుడైతే అన్ని డివిజన్స్ సస్పెండ్ అవుతారో అదే దర్శనం అంటగంటే దర్శనం కాబట్టి అది భూమా అదే విధంగా ఏ విధంగా అయితే నాణ్యత్వ స్థితి అందుకంటే భిన్నమైన దాని స్థితి కాలేదు ఆ భేదము జనసేనలో సెస్పెండ్ అయిపోయింది అలాగే గవనంలో కూడా సస్పెండ్ అయిపోయింది లేకపోతే ధ్యానంలో నేను మిమ్మల్ని ఓంకారం చెప్తున్నా బయట చెప్తున్నా జనరల్ గా ఓంకారం పైకి చెప్పమని ఎప్పుడూ జరిగింది కానీ ఏమో మహాత్వంతో కొంత సంపర్కాన్ని పెట్టినప్పుడు సాధకులు పైకి పెట్టకంలో రీసెంట్ స్టేజెస్ లో ఏదా పెట్టని అడ్లాంటేజ్ రీసెంట్ స్టేజెస్ లో అది అవసరం అని నేను అనుకునే దాన్ని పైకి పైకి చెప్పిందో మీకు చెప్పినది నేను తోపు దాన్ని అభ్యాసం చేసి మీకు చెప్పిన మీరు ఆ అవసరాన్ని పైకి చెప్పినప్పుడు మీరు మీరు శ్రవణం చేస్తారు ఆ ఓకే అండ్ ఓం మీరు ఓముని వింట సో వినివాడు వేరు వినబడేది వేరు విని చెవి అనే కారణం వేరైన కారణ భిన్నమైన కారణంతో వింటారు ఇట్లీ అసర్ ఓం వినిపిది వింటుంది అనిపిస్తే వినివాడు వినబడేది వినబడి వినటానికి చెవి అనే కారణము అనే విభాగం సస్పెండ్ అయిపోతుంది అయిపోతుందా అయిపోదా అయిపోతుంది మళ్ళీ రేపు మళ్లీ ఆ నిర్మాణం సుస్పెండ్ అయిపోతుంది నాన్వేడ్ క్షమీ శబ్ద జ్ఞానమే ఉంటుంది ఏము జ్ఞా అక్కడ సాహనము అక్కడ ప్రమాణము సాహనము ఏ కారణము ఏముండవు శబ్దమే ఉంటుంది ఆ విధంగా భేదాలు దేశకాలాలు కూడా సుస్పెండ్ అయిపోతాయి భేదం అంటే కూడా పోతాయి దేశకాలంలో వచ్చే భేదం సో ఆ విధంగా దేశకాలములు ఈ త్రిపుటి అంటే మేము విని బాను అది వినబడేది ఇది వినే సాధనము అనే త్రిపుటి ఇవన్నీ కూడా సస్పెండ్ అయిపోయినటువంటి ఆ స్థితి ఓం అనే శబ్దానికి ఉంది అంతేకానే ఓం ఇక డివైడ్ ఇస్తా అది గైర్స్ ఇస్తాం ఎందుకంటే దీన్ని గమనించి సస్పెండ్ ఇచ్చేసేసి మిమ్మల్ని భూమలో నిలబెడుతుంది అందుకోసం ఓంని అలా చెప్తాం రేపు మళ్ళీ మీరు అయితే మీకు ఒక సందేశం కావచ్చు ఏమంటే దర్శనంలో డివిజన్ లేదు ప్రదేశం స్థానంలో దర్శనం కావచ్చు దాంట్లో డివిజన్ లేదు శ్రవణంలో ఒంకారము అది శ్రవణ స్థితికి చేరుకున్నప్పుడు దాంతో డివిజన్ లేదు మేము ఎక్స్టెండింగ్ వచ్చింది ముందు అంటే ముందంత డివిజనే అంత తర్వాత అంత డివిజన్ డివిజన్ ఎక్స్టెండింగ్ వచ్చింది ఓంకార శ్రవణంలో డివిజన్ లేనప్పుడు మీరు ఉన్నారా లేదా ఈ ఎస్ఆర్ఎస్ఎస్వరూపం ఉందా లేదా మీరు లేకుండా పోయారా తర్వాత వెంకటత్వామి దర్శనంలో మీరున్నారు అంటే అర్థమేంటి ఈ డివిజన్తో పాటుగా భాషించే ఏ వ్యక్తిత్వము లేక తత్వము కావదో అది సత్యం కాదనమాట అది మీ స్వరూపం కాదు ఏ డివిజన్స్ లేదు ఆ భూమతత్వము కలదో ఆ దర్శనాలతో మీరు అనుభవానికి వచ్చేటటువంటి భూమ ఏది కాదో అదే నిర్షాత్మ స్వరూపం అనమాట దాని నుంచి మీ డివిజన్స్ తర్వాత వచ్చేది తర్వాత ఎందుకు వచ్చేది చిత్తాన్ని ప్రతి ఒక్కలో దివిజన్ ఉండదు చిత్తంలో డివిజన్ ఉండదు సిట్ ప్రస్తుత దాని ప్రతి ఒక్క వచ్చేది సర్వకాలిక దూరం భూతకాలిక కాదు సర్వకాలిక సో కిట్ అంటే చూడండి కిట్ అంటే మోయింగ్ నెస్ మోయింగ్ నెస్ కిట్ ఇప్పుడు ఆ నోయింగ్ నెస్ నుంచి నా పార్ట్ నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ ఎఫ్ పాట్స్ వస్తుంది నోయింగ్ నెస్ ఉందా బంగారం ఉందా ఎట్లా చూస్తుంది నోయింగ్ నెస్ ఉంటుంది నోయింగ్ నెస్ నుంచి నాలెడ్జ్ ఎఫ్ పార్ట్స్ వస్తుంది నోయింగ్ నెస్ లో ఉండదు ఎందుకంటే నోయింగ్ నెస్ టైం లేదు స్పేస్ లేదు త్రిపుటి లేదు నాలెడ్జెస్ పాట వస్తుంది ఆ నోయస్ నుంచే వస్తుంది నోయ్ నుంచి నాలెడ్జ్ ఎక్ వచ్చేప్పటికీ దేశము కాలము త్రిపుతి వచ్చింది కాబట్టి ఆ నోస్ ఇది చిత్రుల ఆ తా అన్నది చిత్తూరు ఎంతో ఉన్న సెప్ట్ ఆఫ్ డివిజన్ కాబట్టి ఆల్ డివిజన్ చిత్తర్ ఇస్ నన్ అంటే నో డివిషన్ ఇన్ చిత్రు మీరు వెంక సింగ్ దర్శనం చేసిన ముమెంట్ లో మీరు చిత్రు అయి ఉంటారు కాబట్టి డివిజన్ ఉండదు దానికి పూర్వముందు పరమునందు కూడా చిత్తంలో ఉంటారు కాబట్టి డివిజన్ ఉంటుంది అంటే మైండ్ అనార్థం కాబట్టి ఆ చిత్రున్నదే ఎంతో ఇస్తే గిరిజన లేదో దాన్ని ఇదమి వాక్సుతో వర్ణించడం కుటువంటి దాన్ని సిద్ధించడమే గురుతుంది కానీ ఒక మమ్మల్ని సిగ్నల్ తక్కువది ఇంగ్ దర్శనాన్ని గణియని ఎందుకో దృష్టాంతాలు తీసుకొచ్చి అనుభవాన్ని దూడించి వాంగ్మయము అంటే లాంగ్వేజీని విడిచిపెట్టి ఆ లాంగ్వేజ్ యొక్క సహాయం తీసుకుంటూ అనుభవాన్ని దోడించి ఎవరో తిన్న పడి దాన్ని చూపింది దాన్ని చూపించటమే అవుతుంది కానీ అదిగో ఇండియా దీ అని చూపించడం జరుగుతుంది ఏదాత్మిక ఉంది రతనం ఎక్కడో ఎవరో మహిళ యాజ్యవుతుంది ఇలా ఆత్మ గురించి ఆత్మకు చూపించడం ఆత్మ చూపించకుండా ఎవరో చూపించా ఎక్కడ ఆత్మ సంభావిత కదా నీవు మీ లోపల ఇంద్రియమో దేహము ఇంద్రియమో మన స్కూ అహంకారం ఎన్నైతే ఉన్నాయో ఎన్ని తత్వాలు ఉన్నాయో వాటి లోపల ఉన్నటువంటి తత్వము అదే ఆత్మానిపిస్తారు అంటే మీరు ఎప్పుకో అంటే దాన్ని వాస్తవం చూపిస్తానున్నావు వాస్తవం చూపించకుండా ఆత్మ సర్మాంతరహాన్ని దాన్ని చూపిస్తున్న చూపించట్లేదు చూపించట్లేదు అంటారు అంటే అవి అసలు వస్తున్న సత్వంతో మీరు ఎలా చూపించాలంటారు ఇంకా ఎప్పుడు నేను మీ చూపిస్తా అని తొమ్మిది సీట్లా ఆ కొమ్ము కొట్టుకునే ఇదిగో ఇది కొమ్ము కొట్టుకుని నిలబెట్టాను మీరు గోము మీరు కొమ్ము కొట్టుకుని ఎక్కువ సేపు నిలబెట్టారు అవకాశం కానీ కొద్ది సేపు నిలబెట్టారు అలా కొమ్ము కొట్టుకునే కొద్ది నువ్వు చూపు ఇప్పుడు నువ్వు నాకు ఆత్మ అలా చూస్తా ఉందం సూట్ అల చాలంటే అధికారులు అవసరం పద ఎదురుగా అలవాస నేను అలతిదిస్తే ఆత్మ ఉంది విధంగా అయితే సింగులు అయితే సిది అన్నో రకెక్ట్ అండ్ హెల్త్ సిగ్గు తెలీస్ అన్నోర్ ఆది ఏమవుతుంది నువ్వు గోవుతుంది సృందము గోవు నువ్వు కూడా తెలిసే పెద్ద కాబట్టి అలాగే నేను బ్రహ్మని చూపిస్తే ఆ బ్రహ్మ తెలిసి తెలిపి కాబట్టి అలా చూపించడం కుదరదు ఏకత ఆత్మా సర్మాంత హోదా అనేది ఉన్నాయంటే ఈ ఆత్మన్నదే అది మీ యొక్క స్థంభం యొక్క లోపల ఉన్నది నేను అర్థం చేసుకోవాలని చెప్పాను మొదటి సూచనగా చెప్పడం చూపిస్తుంది కానీ ఆ చిట్టు గురించి నిదమింగా చెప్పడం చూడాలి అనుభవానికి తెచ్చుకునే అనుభవాలంటే దాని చూసి ప్రయత్నం మీరు చేయకూడదు దాని గురించి ఆలోచించే ప్రయత్నం మీరు చేసుకోవాలి సపోజ్ పాసం నుంచి ఇంటికి వెళ్ళిపోయి నేను ఆలోచిస్తాను అంటే మీరు ఆలోచించి మీరు యువతలో ఉండి న్యూస్ రివర్స్ కల్సింది ధ్యాన మార్గంలో మీరు యూ హ్యావ్ టు యూజివర్సల్ సిం యూ కెనాట్ రిమైనింగ్ కేర్ అస్ ఎర్స్ అండ్ వ్యక్తి సీన్ విస్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే అది సంభవం కాదు ఆ పెర్శననేది లేకుండా కాకపోతే సంభవం మీరు నిద్రలో చేసి పనేదే నిద్రలో చేస్తున్న పని జాగ్రత్త వస్తువులు చేస్తే చెప్తాం ఏమవుతుంది అలా ఉపయోగం ఉండేది ఏమవుతుంది నిద్రలోకి వెళ్తే ఏమైంది ఈ సంసారానికి ఆవింది నిద్రలోకి వెళ్తే అది కానీ ఎది కట్టపడి దుఃఖం భయం దెంగా భేదాలు అన్ని ఎది కట్టపే వస్తుంది మీ జాతరలో వస్తున్నా ఉండలేదు చేసేది అనుకోండి అది లూజ్ యూవర్స్ కలిసి నిద్రలోకి మీ పర్సనాలిటీని మీరు గెయింటైన్ చేసుకుంటే నిద్రపోతున్నారా లేకపోతే ఈ లూజ్ డీవర్ కల్సెన్స్ వాటి వదిలేసి చూడదు ఈ లూజ్ డివర్స్ కల్సెన్స్ ఎంజాయ్ లేదు సో ఆ చైతన్యంలో ఈ కన్ న్ న్ న్ న్ న్ యూ జ వీ కెనాట్ డిస్క్రైమ్ యూ కె నాట్ సీన్ యూ కె నాట్ సింక్ యూ కెన్ ఓన్లీ న్యూస్ డివర్క్ కల్స్ అండ్ ఎందుకంటే ఇది అన్ డెకరెన్సీ ఐటెక్ దాంట్లో ఇప్పుడు మీరు నోట్ ఇదిజ్ అండె కరెన్సీ ఐటెక్ దాంట్లో డిఫరెన్సెస్ ఏం లేవు అన్ని రకాల ప్రం దానిగా ఆరోపించబడ్డ అది యథాక్షంగా స్వరూపంలో ఏ రకమైనటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా నిలిచి ఉంటుంది తర్వాత ఇప్పుడు బంగారం ఉందండి దీంట్లో ఎన్ని ఎన్ని రకాల నగలు చేయొచ్చు ఎన్ని నగలు అనంతములైన రకాల నగలు అనంతములు చేయస్తున్నాయి దీన్ని ఏమంటారంటే ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ అని బంగారము హౌస్ పొటెన్షియాలిటీ ఉంది దానికి నగరగా చేయడానికి అంటే ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఉండేది ఇప్పుడు వారి ఉండేది దాని నుంచి ఎన్ని రకాల విగ్రహాలను చెప్పచ్చు ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఉంది అలాగే నోయినెస్ ఉన్నది ఈ నోయినెస్ నుంచి ఎన్ని రకముల డిఫరెన్షియేట్ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉన్నది ఇంటిని స్పలి చేయాలి ఎప్పుడు మీ స్వరూపము సర్వము కంటే భిన్నంగా ఉంది సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటే పరిచిన్న వ్యక్తిత్వం మీ స్వరూపం కాదు ఒక లిమిటెడ్ నాలెడ్జ్ మీ స్వరూపం కాదు లిమిటెడ్ కాన్షియస్నెస్ మీ స్వరూపం కాదు మీ స్వరూపం ఏంటంటే దట్ అండి అయితే అదిని స్పష్టాలి అది మీ స్కూల్ అది మీరు తెలుసుకుంటే అది అంతే ధూమాని పేరు అది మీరు తెలుసుకుంటే తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటాను గతాన్ని తెలుసుకున్నట్టుగా కాను దాంట్లో మీరు యూస్ యూవ్ కలుసు దాంట్లో విలీనం అయిపోయి ఆ విధంగానే దాన్ని తెలుసుకోగలుగుతాం దాన్ని మీరు తెలుసుకుంటే భూమాత అదే మోక్షాలు అదే మోక్ష అది కాకుండా ఇక దావ స్వామి వస్తాం ఒక అల్పాన్ని కొట్టుకుని అల్పం అంటే ఏంటి మీరు డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ విరూపంగా తెలుసుకుని ఏదైనా అల్పమే ఇప్పుడు ఇది జగత్తులో మీరు విధిబడి లేదా కాబట్టి ఇప్పుడు జీవితము అల్తము అనుభవానికి వస్తూ ఉంటే మీరు వేరు వీరుడు వేరు స్వర్గం వేరు భోగాలు వేరు ఇప్పుడు అది అల్పమా భూమాన అవసరము అమెరికాలోకి అల్పమవుతుందా ఏమవుతుందో అల్పము కాబట్టి ఆ భూమతి మీరు ప్లాన్ చేయాలి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏదో అవకాన్ని పెట్టుకుని వేలాడికే హెల్త్ లాభం కాబట్టి ప్రేమకి మీరు ప్లాన్ చేస్తే ఏమను తెలిగినట్లయితే ఈ డిజైవ్ కదా డోంట్ డిజైవ్ కన్సింగ్ లైక్ హెవెన్ లైక్ వెల్త్ ఏం చేసుకుంటాం వెల్త్ ఇప్పుడు వల్ల ఉంటే వాడు ములీలేకపోతున్నాం ఎందుకంటే తెల్లారి నిద్ర వేస్తాను నమ్మకం నిజంగా తెలుస్త కాబట్టి ఇటువంటివి ఇవన్నీ అసందర్భం ఉంది అంటే భూమాలు ఏదో వేస్తుంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి సింహాన్ని అదన కదా జాగ్రత్తలని కాదు నేను ఒక రాష్ట్ర వెంటనే ఒక చిన్న వీడియో చూస్తాను ఒక రాజు రాజస్థాన్లో రాజు లేదు ఒక దృష్టి ఒక చిన్న వీడియో చూస్తాను ఆ దురం మీద పెద్ద గీపే ఈ బల్యం బల్యం పట్టుకుని వేటాడుతున్నాడు ఒక పశువు ఒక ప్రాణి వెంట పరిగెత్తున్నాడు ఆ ప్రాణి కనపడుతున్నాను అది ఒక సక మానకుంటారు ఆటలైతే మీరు ఆ బిజినెస్ ఈ దురం కనుక నిలవేడి దాన్ని తొడిచి తీసుకొస్తారు పరాక్రమం ఉంటుంది అది ఎందుకు దొరుకుతున్నా పండితే మీరు గుర్రావు తప్ప ఎన్ని ఎందుకు వస్తున్నా పద్ధతి లో ఎందుకు వస్తారా పద్ధతి ఎందుకు తెలుస్తా ఎందుకు వస్తుంది రోగం ఈ చికెన్ తీసుకున్న వాళ్ళందరికీ ఏమో వస్తుంది రోగం వస్తుంది చికెన్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇండియాకి వచ్చేసరాండి మూడు అలా ఉంటాయి చక్కగా పెద్ద అయింది బర్డ్ అక్కడికి ఈ చూడే ఒక నష్టపోవడాన్ని తప్పి చెప్పారట కాబట్టి మీరేమో ప్రాణి వస్తుంది దానికేమో సిద్ధి తింటుంటే పెరిగిన తర్వాత దాన్ని కోర్టు తింటారంటే దానివల్ల భోగం వస్తుందా ఆరోగ్యంగా ఉంటారో మనసు భోగవే వస్తుంది ఇంత ఇంత ఆలస్యమైన ఉందిగా తీసుకు లభిస్తామంటుంది చెప్పండి ఎదురు రావాల్సింది గౌరవం ఒక ప్రవాహంలో ఎంత ఆలస్యమైన లేక అసలు చిన్నమానం కాకుండా అప్పుడు ఇంకొక ప్రాణీలు మనం ఇది తినాలి వైనాట్ ఇది తీసుకెదా వై ఇది యానీ ఇది నైట్రో ఇది తీసు భూమని పట్టుకునే ప్రయత్నించిన భూమ కానీ భూమా లేకుండా ఓట నేను ఎక్కడో ఒక నా పరిస్థితి వాళ్ళు అంటే నేను ఒక్క ఉండేవారు వాళ్ళు కోరు తెలిసినారు కోరు ఉండేది ఒకసారి నాకు వచ్చింది అన్నం దిక్కి పన్నం దిశ కొన్న పెట్టే నేను అడిగేను బట్టి నిన్న తీసుకుని నేను ఎదురేమో అనగన కోరున్నా ఇప్పుడు ఎన్ని మూడు కోళ్ళు అమలుగా అడిగారు అంటే దావత్లో అయిపోయింది కదా రాత్రి నాకు తెలిసి ఇంకా ప్రజలు స్వామి మాటలేదు మీకు ఏమైనా సపోయా మర్యాద ఉందా అక్కడ మాటగా విలువ ఇస్తా ఇంటే ఇస్తా ఉంటాను అయితే ఇంత పేరులు తీసుకురావచ్చు తీసుకురావాలి తర్వాత వారెంట్ పిల్ల సిద్ధి సంప్రదించాలి వాట కాబట్టి నాన్ కనుక చాలా జుడిషనల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని చిత్తాల్లో ఉన్నాయండి చిత్తానికి మూలము మెచ్చిక్తిలో దిగి ఏ రెండు తర్వాత ఇంకొకటి మీరు ఇంకొకటి తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మెడిటేషన్కి అవసరం అవుతాయి అంటే తెలుసుగా లోపుగా ముందు వే అవసరం సో ఇప్పుడు మనస్సు ఉన్నది ప్రశాంతముగా ఉన్నది అని మనం వర్ణిస్తాం అది ఏమిటి అవుతున్నది మనస్సు యొక్క వర్ణన చూడేదేది మన ప్రశాంతంగా ఉండేదేది మనస్తే ఓట్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆపోజిట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆత్మస్వరూపంలో ఇది సింజనత్వం కానీ సింజనత్వానికి ఈరోజు అయినటువంటి ప్రశాంతి కానీ ఆత్మస్వరూపంలో భాగం కావాలి ఆత్మస్వరూపంలో ఆ శిక్షణ ప్రశాంతి అది స్వరూపభూతమైన ప్రశాంతి ఇప్పుడు మీరు గిరిజు నాడు ఉంటుంది గిరిజు నాగ పూర్వం రోల్డ్ గోల్డ్ నగలని బొందరంలోకి వేసినారు నీప ఇప్పుడున్న తెలియదు నాకు అది పచ్చగా నరిచిపోతూ ఉంటుంది ఆ పచ్చకరం దాని స్వంతని కాదు అది దాన్ని ఏదో ఆలోపించబడింది దానికి ఏదో ఎలక్ట్రానిక్స్ అది ఒరిజినల్ గా అల్యూమినియం ఎలక్ట్రానిక్ సిస్ అయితే పైన దానికి గిల్స్ వచ్చింది అలా కాకుండా మీరు బంగారంతో నచ్చింది అని చెప్పిన దాన్ని ఎలా ఆ అల్యూమినియం బయట పడాలి అతను నెట్లస్ అలా రెండు వందల జీవో కోర్స్ నెట్లస్ చే అది కూడా పచ్చగా నేర్పుతూ ఉంటుంది కానీ ఈ పక్కదలను ఈ నెలుపుతలేదు దీన్ని దోచే అది పోతలేదు నల్ల అవుతుంది ఆ విధంగా సంపాదించానుకో ప్రశాంతి ఎడ్యుకేషన్ ఉంది ఇటెండి పైకి దాని పిల్లలు ఇస్తే మనసు కొంత ప్రశాంతమైంది అది ఇచ్చే అపూర్స్ ఎడ్యుకేషన్ అని హెల్త్ ఇది మీకు దగ్గరే మళ్ళీ కొన్ని సంవత్సరాల గాలిపోతున్నాం కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ మానసిక స్థితి రూపంగా ఉండే శాంతి దగ్గర అనుకోకూడదు ఆత్మస్వరూపభూతమైనటువంటి శాంతి అది వెళ్ళి విరోధితారు అది స్వరూపభూతమైన శాంతి ఆ శాంతిని మనం వెళ్ళి చెప్పుకోవాలి దాన్ని మార్గంలో అనుభవం చేసుకోవాలి తీసుకుంటే ఇది ఇచ్చి అప్పుడు మనస్సుకి నీకు వివేకం వచ్చేస్తుంది వివేకం వచ్చేసిన తర్వాత మనస్సు కీలకంగా ఉన్నా ఒకటే ప్రజా ఉన్నా ఒకటే అయితే అయితే ఏదో ప్రవాహంలో నిలబడున్నారనుకోండి ప్రవాహం ఎక్కువ ఉంటే పడిపోతారు ప్రవాహం తక్కువ ఉంటే మీ స్నానం చేయడానికి దానికి బాగుంటుంది గతిమీద ఉన్నారనుకోండి ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకటే నీకు నిజం లేకనేది గతిమీద ఉన్న వారికి వివేషణ ఆ వివేకంలో ఉన్న మహిమ భూపలస్వూ కిమరే అంతఃభావాద్యారేవాణయోదానం మనిషి తీస్తున్నాడు అన్యహా పశ్చి అన్యత్ పశ్చిమ అన్య అన్యత్ గుణవతి మీరు అవి రైలు ఉన్నాయి కదా అన్య అన్యత్ దిగ్గతి ఆధ్యానిస్తున్నాడు అన్యహాన్యత్ ఆస్వాదయ్యసమం చేస్తున్నారు ఇలాంటి రైతుంటే మీరు రంగేపిస్తున్నారు ఎందుకు నిన్న మీరు మనం చేశారు రెండే చెప్పారు ప్రయోగించుకునోటి ఫస్ట్ అంటే గుణోతి వినేది నామము తర్వాత తీసేది రూపం అంటే నామరూపాలే కర్మము నామరూపాల్లో అంతర్గతం అయిపోతాయి విషయ భేదశ్య ఈ విషయంలో సృష్టిలో ఉండేటువంటి శబ్ద స్పబ్ద రూపాలు గ్రంథములు అనేటువంటి ఉన్నాయి తర్వాత వాటికి ఆశ్చర్యంగా ఉండేటువంటి పదార్థములన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ నామరూపలో అర్థం చేయపడతాయి నేను నామరూపములను చెప్తే అన్ని చెప్పేస్తున్నాను ఇది ఏది లేదు అంతేతను ఆ నామరూపములను గ్రహించే వంగంద్రియాలనే అందుకు చెప్తూ ఉన్నాను నామాన్ని చెందించే శ్రవణాన్ని రూపాన్ని చెందించే చెంది నయనాన్ని తెప్పేస్తే అన్ని చెప్పేస్తుంటాయి దీన్ని ఉపలక్షణా అన్ని కాస్తే కాబట్టి నామరూపాలను గ్రహించే భవేంద్రియాలని చెప్తే మిగతా మోగింద్రియాలని చెప్పేస్తున్నట్టే ఇప్పుడు పెళ్లి పిలిచేప్పుడు ఎలా పిలుస్తారు అయ్యా మీరు మీరు తప్పకుండా సౌకర్పంగా వివాహంగా పిలుస్తాను పిలిచేస్తే కాకుండా ఆయన ఆయన భార్య ఆయన కొడుకు కొడుకు మనవాళ్ళు బాగుంటుంటే బాగున్నది ఆయన ద్వారా రావడం ఉపలక్షణం ఒకవేళ పిలిస్తే అందరికీ ఉప లక్షణం నన్ను ఎప్పుడైనా పెళ్లి ఉంచినప్పుడు నేను అడుగుతాను అలా నాతో ఎవరు కూడా సత్యంగా ఉంటే అందరూ బతుకున్నాను ఉంటే అని చెప్తాను అంటే నన్ను పిలిస్తే ఆ సత్యంగా అవసరం వాళ్ళందరూ ఉపలక్షణము అంటున్నారు అలా నిన్ను పిలిచినట్టే కాదు ఉపలక్షణము అంటే ఒక గానీ చెప్తే సమాన జాతీయము అదే జాతికి చెందిన విధానాలన్నీ కూడా కృత్యంలోకి వచ్చినస్తాయి దాన్ని ఉపలక్షణము అంట సో తను తెలివి చెప్తే మిగిలిన మూడు ఇంద్రియలు సమాన జాతీయులు అంటే ఇంద్రియలు మిగతా ముందు కూడా పెట్టండి తర్వాత ఈ మంత్రంలో ఆ రెండే తెచ్చారు తర్వాత విజానాపం తెచ్చారు ఆ రెండు తెచ్చి నాణ్య విజానాథీని తెచ్చారు మనల్ని చెప్పారు అంటే ఎలా దీంట్లో ఉన్న ప్రొసీజర్ ఏమిటంటే ఇప్పుడు ఘటాన్ని తీశారు అనుకుంటారు ఘటాన్ని తీసినప్పుడు కన్నీ ఏం ఘట రూపాన్ని ధరిస్తుంది ఆప్టికల్ సెన్సేషన్స్ క్రియేట్ చేయడం వరకే తన యొక్క పరిశ్రమ అయితే మనస్ ఏం చేస్తుంది ఆ ఘట రూపాన్ని ఆప్టికల్ సెన్సేషన్స్ అన్నింటికి ఒక రూపము ఈ ఫలానా రూపము అనే అనే రూపాన్ని ఏర్పాటు చేస్తుంది రూపరూపాన్ని అది ఇది పలానాకారము ఘటాకారము అనే ఈ ఆప్టికల్ సెన్సేషన్స్ ని ఏది తీసుకొస్తుంది మనస్సు తీసుకుంది అయితే అల్టిమేట్ గా అయం జట అనే స్వాగతం ఉంది సరం లేదు అది అయం జట అని ఈ ఘటం బాగుందని బాగులేదని ఇది మనకు అవసరమైందని అవసరం కాదని ఇది పాపదని కొత్తదని లేకపోతే ఇది అష్టమావసానికి ఏంటో ఉంటుంది ఘటం ఏంటన్నా ఆగటమైందని ఈ సాగ్నిషన్ అంతా దేశ బుద్ధి కాబట్టి ఇంద్రియానికి బుద్దికి మధ్యలో ఉండి మనస్సు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంద్రియాలు చెప్పారు నామరూప జ్ఞానానికి సంబంధించి ఇంద్రియాలు చెప్పారు మనస్సు చెప్పకుండా బుద్ధి చెప్పేసారు నాన్ వెనానికి మరి మనస్సు మాకండి మనస్సు లేకుండా బుద్ధి అయినా పనిచేస్తుంది అంటే అయా మనస్సు మీరు తెలుసుకోండి అక్కడ అంటున్నారు మననం అక్రోక్తం కర్తవ్యం నాక స్థితి ఆయుధ మననపూర్వకత్వా అజ్ఞానం నామరూపాలను ఇంద్రియంగా హీల్ చేసి బుద్ధితోడు విజ్ఞానం విజ్ఞానం అంటే పద్మిషం పద్మిషవ్ నాయుడు బుద్ధితో ఆరోగ్య ఏర్పడడానికి మధ్యలో ఇంకో స్టెప్ ఉంది సంకల్ప రూపమైన శక్తం మనస్సు సంకల్ప అని అంటే ఆ భాషని క్రియేట్ చేస్తుంది ఆత్వాం వస్తుంది ఆ తాత్వా అంటే మనస్పమనికే కాబట్టి ఆ తాత్వాం ఆ మనస్సం దగ్గర ఉంది కనుక అది మీరు చెప్పినట్టే తీసుకోండి కాబట్టి వాక్యం అక్కడ లేని వాక్యం మనం అసలు పెట్టుకోవాలి ఏదో వాక్యము నాణ్యం మముకే అనే వాక్యం ఉన్నట్టుగా అనుకోకండి నాణ్యం మముకే ఇది అక్కడ ఉత్తరం ద్రతవ్యం మన స్థితిలో వాటిని తగ్గపోయినా తెచ్చినట్టే అనుకోండి అలా ఎన్ని అనుకోవాల్సి వస్తుంది అంటే ప్రాణా విజ్ఞానం నమనకూర్ణ తర్వాత విజ్ఞానం అనేది ఉంది అంటే దానికి ఎఫ్లియర్ స్టేజ్ లో చాలా స్వచ్ఛంగా ఉంటుంది అంతకు మనం స్త్రీ లో జరిగడానికి అవకాశం ఉన్నది ఎఫ్లియర్ స్టేట్ లో మననం అనేది ఒకటిగా అర్థం అనిపిస్తుంది అంట నాన్ నేను తెచ్చుకోండి కాబట్టి అక్కడ ఏమైనా అనుకోవాలన్నమాట నాన్ వచ్చిన నన్ను శృణోతి నను నేనో త్రిగా పరనే అన్యత్ మరిజ్ఞానం భూమాత్వ విలీనమైన వారు అగ్నిష్ అగ్నిష్మే కుమ్ హు కర్మస్ ఇది దిగం కాదు అందుకే విద్వాసార్ అనేది జ్ఞాత ధ్యేయము జ్ఞానము అనేది తిరుపుకి అది ఉండాలి ఎలా అయితే దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినప్పుడు తిరుపతి భేదాలు లేదా దర్శనం చేయడం అంటే తెలుసుకోవడం కదండి విజ్ఞానం లేదా వెంకర స్వామి చూడవంటే వెంకటేశ్వర అర్థం ఆ దర్శనంలో తిరుపతి అంటే విజ్ఞానంలో కూడా తెలుసు లేదు అని ఆ తెలివిలో భేదం లేదు ఆ తెలివిలో ఆ సమయంలో ఆ తెలివిలో భేదము ఇప్పుడు ఎండి బాటిని దిగినా తెలివి ఉంటుంది అన్ని తెలుసుకుంటూ ఉంటారు ఆ తెలివి తీసుకోవడం ఎలా ఉంటుంది భేదపూర్వక ఉన్నాయి వీటి ఇలా ముఖ్య స్థాయి అయితే మనకి అంటూ మీరు బయటకు వస్తారు ఆ తెలుసుకోవడం వల్ల ఏముంటుంది భేదం ఉంటుంది కానీ దైవాట్ గా ఒక ఫార్టీ సెకండ్తో ఫిఫ్టీన్ సెకండ్ తో ఒక తెలుగు ఉంటుంది ఎటువంటి హే దే అనే చెప్పండి ఇప్పుడు చూడండి పాక్ ఇప్పుడు స్పాక్ అని చెప్తారు దిపీ స్పాక్ అంటే దిపి స్పాట్ అని మీరు అన్నప్పుడు అది అది స్టార్ట్ ఇట్ ఈస్ దెన్ ఎక్స్టెన్స్ ఎక్స్టెన్స్ కేవాల జరుగుతుంది నేను పాటకి మేము ఉన్నామని చెప్పండి కదా ముందు కూడా చెప్పాల్సిన వారు అంటే మీరు దాన్ని సెన్స్ చేయాలి సెంక్ష చేయడం అంటే ఏంటి నువ్వు అమ్మేనా చూడాల నువ్వు ఏదో వాసులు ఉండాలి ఏదో ఒకటి చేయాలి అలా సెన్స్ చేసేందుకు కాబట్టి వీటికి శంఖార్థం జరుగుతుంది ఇంకా సంక్షేమ సమీక్ష ఏ విధంగా లేదు దాని యొక్క నింపు తెలుసుకోవాలి ఎగ్జిస్టైన్ ఈ నాలెడ్జ్ ఎగ్జిస్టైన్ ఉన్నది అని తెలుసు దానికంటే సరె సో మీ ఘటము ఉన్నది అన్నప్పుడు ఇది ఎక్స్టెన్స్ ఎక్జిస్ట్రీ అది సత్తిగత విజ్ఞానం సద్విజ్ఞానం వస్తే ఆ సత్తికున్న నాన్న రూపాయలు ధ్యానం మనం ఈ నెలలో నాన్న రూపాయలు అద్భుతంగా మనం ఆలోచించగలం కావచ్చు చెప్తున్నాం ఇదే మొత్తం నూట మీద కాబట్టి మరో మొత్త పురాణ స్వామి ఆమ రూపాలను అదే ఉంటున్నాను ఆమె రూపాయలు అదే ఏం లేదు కానీ ఇక్కడ ఏదైతే దాని తినే విద్యార్థులు కనుక ఆమె రూపాయలు పక్కన పెట్టగా ఉంటాం కాబట్టి ఘట అస్తి అంటే మీరు నేను ఉన్నాను గత ద్రష్టం లేదు కదా అయా అయా అలా మొత్తం సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు ఈ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లేదు దట్ ఎగ్జిస్టెన్ దట్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డిఫరెన్స్ ఫ్రం దిఫ్ట్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనే భేద బుద్ధితో మనం జరుపుకున్నాం ఘటజ్ఞానము ద సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది అది చైతన్యంలో అస్రాధారణంగానే మీలోనే ఉంటుందా లేకపోతే మీకు బయట ఉంటుందా మీలోనే ఉంటుంది సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నీలో ఉంటుందండి మీలో ఉండకపోతే ఘటన ఎలా పెరిగిపోతుంది కాబట్టి నీలోనే సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాను మేము ఉన్నాము అనే ఆ స్వయం ఉందో సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అదే పద ఎక్కడ ఉంటుంది అది తప్పే ఉంటుంది కాబట్టి ఆల్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుందండి మీలోనే ఉంటుంది ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది సూర్యుడు ఉన్నాడు అనే సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంది కానీ మనం ఆలోచిస్తున్నాము ఎక్కడో దూరంగా చూస్తుంది ఉన్నాడు అని మీరు ఆలోచిస్తున్నారు తెలియనండి సూర్యుడు ఎక్కడ దూరంగా ఉన్నాడు నేను కాదన్నా కానీ సూర్యుని యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క సెన్స్ ఎక్కడుందండి నీలో ఉంది ఈలో ఉంది ఈలో ఉందంటే మీ దేహంలో ఉందని నేను చెప్పట్లేదు మీలో ఉందంటే దేహంలో ఉంటుందని నేను చెప్తాను దేహం ఏమో ఉంటుంది దేహంలో ఏమో ఉండదు దేహం దేహం కదా దేహం యొక్క సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కూడా మీలోనే ఉంటుంది సూర్యుడు యొక్క సెన్స్ అఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఎదుర్కొన్నా దేవుడు వచ్చి నిలబడతారు ఆ దేవుడు యొక్క సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది మీలో ఉంటుంది దగ్గర నిలబడితే దాని సెన్స్ఎఫ్ ఉంటుంది మేము అనే సెన్స్ అఫ్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు దిస్టెన్స్ పుట్ యు సెన్స్ ఆ సత్ ఆ సద్విజ్ఞానము దాని ఎందుకు భేదము అనుభవాలు వస్తుంది దాంతో సందేహం లేదు నేను అనే సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది అనే సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంత భిన్నంగా ఉందని మనం అనుభవాన్ని చెప్తున్నాం బట్ ఈ అనుభవానికి వచ్చే భేదము ఇది వాస్తవమా ఇది యథాథమా ఇది యథార్థమైతే మీరు దావలేదు నేను పాదయాత్ర పాల్గొన్న వాళ్ళు చూసుకున్నాను అంత కర్మకాన్ని చేసుకుంటే పోస్తాను ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే ఇది రకా అయితే మరి ఇది సెపరేట్ ఎగ్జిస్టర్ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టర్ ఇప్పుడు మీరు నేను ఉన్నప్పుడు మీరు ఉన్నది ఎగ్జిస్టర్ ఉన్నది ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఈ రెండు ఎగ్జిస్టెన్స్ ఏక రూపంగా భావిస్తున్నాయా లేదు సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లాగా భావిస్తున్నాయి మీరన్నా కథం అన్నా ఎందుకు అది అలా ఎందుకు సెపరేట్ ఎగ్జిస్టెన్స్ గా భావిస్తున్నాయి అంటే చూడండి ఇప్పుడు సెపరేట్ ఎగ్జిస్టెన్స్ సెపరేట్ సెపరేట్ గా భావిస్తూ అనే సందేహాలు లేదు దాని కారణము ఎగ్జిస్టెన్సే అంటే దాంట్లో స్వరూపంలోనే భిన్న భిన్నంగా ఉండడం కారణం కాదు ఎగ్జిస్టెన్స్ అనేదే భిన్న భిన్నంగా ఉండడం కారణం కాదు కానీ నగలనేది వేరువేరుగా ఉన్నట్లు కనపడుకోం అలా వేరువేరుగా ఉన్నట్లు కనపడడానికి కారణం ఏమిటంటే బంగారం ఏ పేరు వేరుగా ఉన్నాడు ఈ బంగారం ఆ బంగారం లేదు అనేది కారణమా కాదు అనేది కారణం కాదు ఎందుకంటే ఈ బంగారం వేరు ఆ బంగారం వేరు కాదు అంట ఒకటే బంగారం కాబట్టి బంగారం అనేది చిన్న చిన్నంగా ఉండడము నగలు చిన్న చిన్నంగా అనుభవానికి రావటానికి హేతు కావాలి మరి ఈ హేతులు ఏంటి అమరూపా హేతు వచ్చింది కాబట్టి అలాగే ంగా ఉన్నాను నేను భిన్నంగా ఉన్నాను అనే సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే నామరూపాత్మకమైన దేహములతో మనం పట్టుకుని వేలాత్సవీ మీరంటే ఒక నామరూపము అంటే దేహం దేహంతో నామరూపంటే ఇంకో నామరూపము నామరూపంలో బుక్తి ఏదైతే దీంతో దృఢంగా ఉంటుందో అప్పుడు సెన్స్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది వాస్తవం ఏమిటంటే ఒకే సత్ ఇందు నామూపముల ఎందు ప్రతిపంధిగా ఉన్నది కనుక అది ముందు గ్రహించారు కనుక ఈ ప్రక్రియ భూమలో భూముల అనుభవాన్ని తెచ్చుకోవడంలో ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేశారు దర్శనానికి ముందు ఏంటి వేరే లిమిటెడ్ ప్రశ్న పరిచ్ఛిన్న వ్యక్తి దర్శనానంతరం పరిచ్ఛిన్న అది సకల పరిచ్ఛేదములు కలిగితా ఉంది గత దేశాలంలో పరిచ్ఛేదం కూడా అయింది కాబట్టి ఇప్పుడు మీ దక్షిణం ఎక్కడ దగ్గరికి మీ వరమే జరిగింది దక్షిణానికి ముందు దక్షిణానికి వెళ్తా ఉంది పరిచ్ఛేదములు ఎక్కడ అనుభవానికి వస్తున్నాయి అవి మీలోనే అనుభవానికి వస్తున్నాయి కాబట్టి మీలో డెల్లీ బే లిమిటెడ్ థింగ్ అండ్ డెల్లీ బే అండ్ లిమిటెడ్ థింగ్ ఈ వరకు రెండో అండి అలా అంటిఫనన్షియేటే ఇన్ఫినిట్ రియాలిటీ కూడా మీలోనే ఉంది అదేమిటి అంటిఫనషియేట్ ఫిట్ అంటిఫనన్షియేట్ చిట్ మీలోనే ఉంది డిఫరెన్షియేటెడ్ నామరూపంలో కూడా మీలోనే ఉండాలి ఇది రెండింటి దోస్తా సమావేశం కలయింద ఇది దోషం లేదు కలయితవ దోషణం లేదు కలయిక దోషం కలయిత దోషం అంటే సృష్టి దోషం చెప్పాల్సింది కలయితవ దోషం లేదు దోషం ఎక్కడొచ్చిందంటే ఈ హిత ఈ పరిచ్ఛిన్నమైన నామరూపాలకి ఆ పరిచ్ఛిన్నమైన నామరూపాల్లో ప్రకటన అవుతున్నా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిచ్ఛ రహితమైన స్థితి వివేకం లేకపోవడం ఈ కన్ఫ్యూజన్ దిక్కు వ్యూడీ అయిపోయింది ఆ న్యూ లైఫ్ ఆ అన్ బాడీ యూఆర్ ది లైఫ్ అవుతే బాడీలు ఏంటి నిలిసే లైఫ్ ఏంటి అందుబాటు లైఫ్ అందరికే మీరు నేను ఒకసారి మెడిటేషన్ లో చెప్పా మీరు లైఫ్ లైఫ్ పేరు లైఫ్ ను ఫీల్ అయినప్పుడు మీరు భేదం ఉండదు భేదం మీరు దేహాన్ని ఫీల్ అయినప్పుడే మీకు ఒక పరిచ్ఛమైన ఆకారమైన వస్తుంది కానీ ఆ దేహంలో ప్రతిఫలమవుతున్న లైఫ్ ను ఫీల్ అయినప్పుడు మీకు అనుభవం గుర్తుందా సో మీకు అది విశీలించారు అది ఆ లైఫ్ లో మీకు భేదవ అనుభవానికి రాదు కాబట్టి ఇప్పుడు అర్జునుడి బాలీముడ్ చేస్తే ఆ అర్జునుడి లైఫ్ నిఘా దిగితే అయితే ఇక్కడ వచ్చిన ప్రామర్థం ఏంటంటే మేము మీద ఏదైతే అర్థం చేస్తున్నాడో దాంట్లోనే లిమిటెడ్ నామూపాత్మకమైన దేహము ఆ నేనులోనే ఉంది అన్లిమిటెడ్ లైఫ్ లేకపోతే అన్లిమిటెడ్ అన్ఫెన్షియేటెడ్ సిక్ కూడా ఆ నేనులోనే ఉన్నది సో ఇక్కడ ఏమంటే మేము అనేది నేను అగ్రదర్షణ ఈ నేను అనేది స్థితికి ఈ నామరూపాలకి అని సమావేశ స్థానం అయింది అదో అక్కడ గ్రంథిపడింది అదో అక్కడ కలిసి రెండు కలవరంలో ఇబ్బంది లేదు రెండింటికి వివేకం లేకపోవడమే సమస్య కాబట్టి మనకు కన్ఫ్యూజ్ వివేకం లేక ఈ నామరూపాల మీద ఆ అన్ని సమస్య ఇచ్చింది మనకు అనుభవానికి వస్తుంది అలా ఈ నామరూప బుద్ధిని తొలగించి ఆ అడిఫరెన్షియేషన్ చిచ్చిన అనుభవాన్ని తెచ్చుకున్నట్లయితే మీరు అసలు సెన్స్ ఆఫ్ సెపరేట్ ఇబ్జెక్టింగ్ అనేదంటే పృష్టమర్శన్ కూడా అక్కడ జరిగింది ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఇబ్జెక్టింగ్ విలీనమైన నామరూప బుద్ధి విలీనమైతే అది విలీన వాటానికి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలనుకున్నట్టు నేను మీరు వీఐపీ ఎంత రాష్ట్రంలో వెళ్ళి దర్శనం చేసేట్టు అవుతారనుకోవడానికి నేను ఎందుకంటే ఎంతో కొంత తపస్సు చేసిన కూడా ఇది కాబట్టి తపస్సు యొక్క నామరూప బుద్ధి భేద బుద్ధి విలీనం అంత తపస్సు అలా కాకుండా నామరూప బుద్ధి భేద బుద్ధి బలమైన విధంగా మీరు చేస్తే అది రావణాసుని తపస్సు అవుతుంది తప్పిస్తే అది ప్రత్యేక మార్చిన కాలేదు ఒకటే కాంగ్యత అనేది వీటికి దోధమావ గు భేదముఖ్యం చాలా బాధ్యత లక్షణూమా కాబట్టి మన జీవితంలో ఈ లిమిటెడ్ క్రమరూపాలకి అన్లిమిటెడ్ భూమా అంటే అన్లిమిటెడ్ అల్పం అల్పం అంటే లిమిటెడ్ ఈ రెండింటి యొక్క సమావేశణలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వివేకం లేకుండా మనం యోగము మాట్లాడతాం యోగం అంటే అర్థం ఏంటంటే ఈ లిమిటెడ్ నామరూపాలకి అన్లిమిటెడ్ భూమా ఆ స్థితికి మధ్యలో ఏర్పడిన కన్ఫ్యూజన్ నిలబడించాలంటే యోగం ఏమిటం అదే మీరు కర్మ చేసి ఇష్టామ కర్మ చేసి తద్వారా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడినప్పుడు ఈ సమయంలో మీరు భక్తి చేసి ఆ భక్తి ద్వారా ఈ సమకేషం నుంచి బయటపడితే భక్తి యోగం అవుతుంది జ్ఞానము జ్ఞాన యోగం అవుతుంది యోగం మీరు ఆసనం లేచి తద్వారా ఆ అన్ని సమస్యలు ఎగ్జిస్టెన్స్ అనుభవాన్ని తీసుకుంటే అది రాజ్య యోగం అవుతుంది యోగము అంటే విటీషన్ విట్వీన్ లిమిటెడ్ అండ్ విట్వీన్ అల్పా అండ్ భూమ సంక్షేషం ఏదైతే కలదో సాధనకే కసిద్ధాన్యర్శనాభావ్య పశ్యత్యా అహాన్యత పశ్యతి ఆత్మానం పశ్యతిరేత అంటే గోరపక్షం గోరపక్షం అంటాడు చేస్తున్నాడు నమ్ము లేదు నన్ను లేకపోయినా గోరపక్షం అది సో ఇక్కడ నాణ్య పశ్చతి అని వాక్యం భూమ గురించి అంటే భూమి భూమ లేదు ఎత్ర ఏ భూమ లేదు అయితే అని ప్రం సప్తమైన ఏ భూమి ఏదైతే నాణ్య అంటే ఈతాభావం నుండి సూచి ఇతరమును చూపించలేదు వాక్యమే ఈ వాక్యం ఏమంటుంది ఆ వాక్యానికి అర్థం లేదు ఇతరను పూచుకలేదు నేను వెంట కూడా మీకు విషయం తెలిపాను అని ఉంది కదా వాక్యం ఇక్కడ అర్థం ఏంటి ఏంటంటే అర్థమేంటి లేదు అన్యమును పీపుత లేదు అన్నారు కదా అన్యదర్శనము ఇతరును పీపుతం చాలా ప్రసిద్ధంగా ఈ ప్రసిద్ధమైన అన్యదర్శనము భూమణిందు లేదు అనర్థమా అజం ఆ అంటే అథవా అనర్థం అథ అన్యత్ న పశ్యతి అనర్ జ్ఞాపనంలో అభిప్రాయం ఏమిటంటే ఇతరము చూనరు అని కాదు అత మాత్రమే కాదు ఆత్మానం పశ్యతి తనను తాను దర్శిస్తూ ఉంటాడు అని చెప్పడం తాత్వ్యమా ఎత్ర అన్యత నమస్థితి ఎంత అంటే ఇతర భూమి భూమ ఎందుకు ఇతరాను మృత్యం ఉండదు అంతగా నమ్మిన ఇస్తుంది ఈయన అర్థమేమంటాడు మామూలుగా ఉన్న ఇతరాను దృష్టి అంట అటువంటి ఇతర నుంచి కూడా ప్రతి అన్య దర్శనము ఉండదు అంతేనా అర్థం లేకపోతే ఈ నిద్రపోతున్నాడని నేను కాదురా నిద్రపోయాడు అంటే అన్ని దర్శనము ఉండదు ఆత్మదర్శనము ఉండదు కానీ ఇప్పుడు నిద్రపోతే కదా తెలివిగా ఉన్నవాడే కదా వీళ్ళు కాబట్టి నాణ్యపస్థితి అంటే అన్యదర్శనము ఉన్నది కాదు ఆత్మదర్శనము సమము కాను తీస్తూ ఉంటాడు అని అలాగా దానికి అర్థం చెప్తారా అని చేస్తారు చేస్తూ బాగానే ఉంటుంది నేను జాగ్రత్త వస్తువు నుంచి మాట్లాడుకున్నాము కనుక అన్యదర్శనం ఏంటంటే ఆత్మదర్శనము మేము ఆత్మానం దర్శనం అసలు ఆత్మదర్శనం ఆత్మదర్శనం అంటే అంటే తీసుకోండి తీసుకోండి అనుమతి దాని కాదు తీసుకుంటున్నాడు ఇతరానికి భోజనం మానేసంటే అదే అర్థం అన్నది ఎలాగంటే ఈ రోజు భక్తులకు ఎవరికి భోజనాలు పెట్టిన వ్యవస్థ ఎక్కడ లేదు అన్నారు అనుకున్నాం అలా పక్కన ధమానం లేకపోతే గృహ ఉద్యమానం ఈ రోజు అతిథులను మేము వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు అతనికి భోజనాలు పెట్టట్లేదు అని అడిగాడు అని ఈ అతిథి రాయమన్నాడు మీ అభిప్రాయం మాత్రమే భోజనం పెట్టే వ్యవస్థ చేయట్లేదు అనే అభిప్రాయమా మీ అతిథులు మీరు కూడా భోజనం మానేస్తున్నారా మీరు పోయిందేం చేస్తా అభివృద్ధి మాత్రమే తెచ్చుదా అదే మనం అని అడిగే ప్రస్తుతం అని కొంద రకాల సమాధానం చెప్పచ్చు రెండు వేల ఏకాల్సింది అమ్మవారి కోసం మాకు కోణంలో మీరు కోణంలో వెళ్ళినండి అని చెప్పాం అదొక ఆన్సర్ లేకపోతే ఎవరైతే ఈ రోజు అభివృద్ధి వ్యవస్థ చేయలేదు మేము పోయిన వ్యవస్థ అని కూడా ముందర్ ఏమో పెద్ద మామూలు అలాగే ఇక్కడ వాటికి సిట్వేషన్ సిద్ధాంతిస్తున్నా సిద్ధాంతం సమాధానం ఏమిటి అతిథి అడిగాడు అనుకోండి అది అతిథుడికి బోధనాలు లేకపోతే దీనికి గుణాలు చేయడం అనుకుంటుందా లేకపోతే మీరు కూడా భావిస్తున్నారా అని అడిగాడు అనుకోండి అడిగితే దానికి సమాధానంగా ఏదైనా ఒక గిన్నీ అయిన ఆన్సర్ చెప్పచ్చు లేకపోతే ఎందుకండి మీకు ఎందుకంటే ఆ సపోజ్ మేము భోజనాలు చేస్తాం అనుకోండి సపోజ్ నేను భోజనమే భేదం అనుకున్నాను అప్పుడు ఏంటి మీరేమిటో తెచ్చు అంటే అప్పుడు అది పేరు చెప్పాల్సి ఉంటుంది చెప్పే అసలు రక ఇస్తాను అంతవరకు ఇదే అర్థమైనా అలాగే ఇస్తారు కూడా అన్యదర్శనము లేదు భూమ ఎందు అలా అనుకోండి అప్పుడు అప్పుడు ఏంటి క్యా హోటా అలాగే అన్యదక్షిణ లేని రంగంలో అభిప్రాయం గమనితాలు తీసుకుంటాడు అనే అర్థంగా ఉంది ఎక్కడ ఉండదు ఇచ్చే అభిప్రాయం మీరు కడుపులో ఉన్నప్పుడు ఎవరితో ఉంది బయట తర్వాత సమాధానం అడుగుతుంటే సిద్ధాంతాలు నాలుగు రిప్లైస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ అసలు పూర్వక్ష అన్యదక్షణ జాబు మాత్రం వ్యవహార విలక్షణ భూమి తిక్తం అన్యదర్శన విశేష ప్రతిషేన ఆత్మానందీచ్చు అని సమాధానం చెప్తాడు ఈ శక్తి ఉంది ఒక్క నేను చెప్తుంటే నేను భయపడాల్సింది ఏం లేదు నేను భయం కొట్టిందంటే దాని మీద అసలు సమాధానం చెప్తున్నాడు లేదా చాలతో శనికారులు దీని ప్రభావం దీన్ని కొంచెం జబర్దస్తి వ్యవహారాలు అంటే నీ ప్రభుత్వం ఎందుకంటే కృష్ణ ఇది వాళ్ళు ఏదో ఏదో రాజకీయంగా రాజకీయ అడుగుతారు నువ్వు ఇబ్బందులు ఇవాళ కాస్త చేస్తాను నీ ఎవరు నీ అభిప్రాయం ఇదే వాళ్ళు చెప్తున్నారు చూడండి నాణ్యత ఎక్కడ ఎకరా అంటే భూమైందుకు మాట్లాడుతున్నాం నాణ్య ప్రస్థితి అంటే మనలో లోప ప్రసిద్ధమైనటువంటి అన్యదర్శనం ఉన్నదో అది లేదు అంతేదంటే అర్థం అంటే ఉన్న పదాలు అంటే అర్థం ఎందుకంటే చెప్తే అప్పుడు భూమక నిర్వచనం మనకు తెచ్చేస్తుంది ఎలాగా ద్వైత సంవ్యవహార లక్షణ విలక్షణ ఉన్నది భూమ అని మనం డిస్కస్ చేస్తాం అంటే భేదం మొత్తం లోపం వ్యవహారం అంతా కూడా భేద ప్రయుక్తంగానే ఉంటుంది అంటే భేదంతో ఉంటుంది భేదపూర్వకంగానే ఉంటుంది సో అటువంటి భేదపూర్వకమైన లోప వ్యవహారం ఏదైతే అది లౌకికం కావచ్చు వైదికం కావచ్చు లౌకికం కావచ్చు శాస్త్రీయమైన వ్యవహారం అంటే వైదిక వ్యవహారం పూజా పూజా సంస్కారం లేదు అంటే గురువు శిష్యులు అర్థం శాస్త్రీయ వ్యవహారం లౌకిక వ్యవహారం అంటే అస్తి కూడా అప్పు తీసుకోవడం ఏ బిజినెస్ తీసుకోవటం ఏదంటే లౌకిక వ్యవహారం సో లౌకిక వ్యవహారంలోనూ ద్వైతం ఉంటుంది భేదం శాస్త్రీయ వ్యవహారంలోనూ భేదం ఉంటుంది లౌకిక శాస్త్రీయ ద్వైత వ్యవహారం ఏదైతే ఉందో దీని దీని అంతటి కూడా విలక్షణమైనది సంథింగ్ డిస్టింగ్ ఫ్రమ్ ఆల్ దిస్ డివిజన్ ఆఫ్ లౌకిక ఐస్ శాస్త్రీయ వ్యవహార అది భేమ అని చెప్పినట్టు అవుతుంది అలా కాకుండా అన్యదర్శనము లేకుం లేదు కానీ జాగ్రత్తలో పరిస్థితి మాట్లాడడం కనుక ఆత్మదర్శనం ఉంటుంది అని చెప్పినట్లయితే అప్పుడు పరిస్థితి ఇంత సరళంగా ఉన్నది అప్పుడు అన్యదర్శన ప్రతిషేధైన ఆత్మనం పరిస్థితి ఇతరము చూపగాని తనని తాను తీసుకుంటూ ఉంటారు అని మందే సూచన వాళ్ళేమో అలానే భాష వార్త అవి చూసుకో ఎందుకండి అంటే ఇతరులను చూడము అయితే మేము కూడా ఉంటాము ముందు నువ్వు తీసుకో అని అలాగా అటువంటి భాష ఉన్నది కనుక కాబట్టి అన్యదర్శన ప్రతిషేధం ద్వారా అన్యదర్శన ప్రతిషేధానికి ఇంకో హైకో గొప్ప ఉందన్నమాట అన్యదర్శన ప్రతిషేధం ద్వారా ఆత్మానం పచ్చిది తనని తాను దర్శించుకుంటాడు అది దానికి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆత్మానం పచ్చిది అని ఎప్పుడైతే తానే చూడబడేది తాను అనేది వచ్చి సూచిత కూడా తన ఎందే ఉన్నది కాబట్టి ఒక్క ఆత్మ తాను ఆత్మ అంటే తాను ఒక్క తాను ఆ తాను ఎందు సూచిత తాను ఎందే తానే చూసేది తానే అంటే దేంతో చూతాం తానతో తానాను సూచిత ఎక్కడ చూతాం తనతో తనేందు తనను సూచిక తాను సూచిక అంటే మొత్తానికి తారకాల నుండి ఆ తాములోనే చూపించూడా తాములోనే ఉంది కాబట్టి క్రియా చూటానికి ఫలమేమిటి తనను చూడటానికి ఫలమేమిటి తనను చూటానికి ఫలం తనను చూసుకే అంటే అక్కడికి ఆ తాములో ఫలం కూడా నాకు చూడండి ఎలా ఉందంటే చాలా శుభ్రంగా అంటే క్రియా కారక కారకంలో నాలుగేళ్ళు ఉన్నాయి అవి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంత భేదము ఆత్మ ఎందే ఉంటుంది అని చెప్పిన కళ కాబట్టి నాణ్యత స్కృతి యత్రాలి ఆ మొదట అర్థమాత్మా అని చెప్పారు అంటే అప్పుడు అర్థమంది ఇప్పుడు లాభం ఓకే సపోజ్ ఓకే మొదటిది కాకుండా ముందేది చేసా అనుకోండి అంటే ఎత్త నా ప్రతి అనేది అర్థం చే అర్థం ఏతుంటే విసిద్ధమైన అన్యరంక్షణ నిషేధ ప్ర ఆత్మ ఎందు ఆత్మను ఆత్మతో దర్శించుతా దానికి ఆత్మే కాలం సుదీర్ఘం పంచు అని చెప్తే దాంట్లో నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు సిద్ధాంతంలో దేవం ఓ దోష అలా చెప్పినట్లయితే దోషం నేనే ఉందా నువ్వేమైనా దోషం ఉందో అనుకుంటున్నావా అని అడిగారు తెలియ చెప్తుంది నన్ను ఏమేమో దోష సంసారాన్ని వృత్తి క్రియాకారక ఫల సంసార యు ఆత్మేతత్వారక ఫల ఉండేదాన్ని ఆయోజిస్తున్నాడు అదేవిధంగా దాంతో దోషమయోగలుగుతానని ఇదే దోషం ఏంటి దోషమయంలో రూపినా ప్రసిద్ధమైన అన్యదర్శనం మానే ద్వారా ఆత్మ ముందు ఆత్మను ఆత్మద్వారా తీసుకున్నాడు అని కనుక చెప్పినట్లయితే దోసం ఏమిటంటే సంసారము కోలాగ ఉంది సంసారము అలాగే అనిపిస్తుంది అదే దోషం ఎందుకంటే సంసారం అనగా ఏ ఇద్దరు కదా క్రియాకారక కలభేదమే సంసారం అని నేను చెప్తూ ఉంటాం మరియుగా క్రియాకారక కలభేదమే సంసారం లో నేను పెద్దగా ఇబ్బంది అయితే ఏదో బలం అవుతాయి లౌరని బలం అదుపుతారు చెప్పుకోండి ఆ క్రియ లేదు ఆ క్రియకి ఫలం లేదు ఆ స్త్రీకి కష్టం లేను కాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నాయి అనేక రకాల సంసారాలు విద్యార్థులు పిల్లలు ఇవన్నీ ఎంతో సంసారం క్రియాకాలక ఫల ఏదో ఫలం ఉందని ఆ ఫలం నాకు లేదని లేకపోవడం మూలంగా నేను ఏదో ఆ బలం ఇస్తా నాకు తెలియదు వస్తుందని అందుకోసమే కదా విజ్ఞానం సంసారంలో దిగిందో కదా శరీరం వచ్చిందో మానం మొత్తం సంసారం అయితే అలాగే ఉంది కదా అయ్యా ఈ సంసారం అంతా మాయా ఏదైనా ఎలా రక్షిస్తుందంటే మాయా నేను క్లియర్ చేసేస్తాను ఆ శరీరం ఆ బలం అనిపిస్తుంది అన్ని ఇది మాట్లాడుతూ అలా పొద్దుకున్న కాలం ఆఖరి విశ్వాసం వచ్చి ఉంటాడు ఏదో వచ్చింది వస్తుంది ఏమి రాంది రాదు రానప్పుడు రాలేదో అని వచ్చినప్పుడు వచ్చింది చేయదారిపోయింది కానీ మొత్తం గొప్ప అంతా దుఃఖం పెట్టింది ఇదే దగ్గర తలదానం వచ్చారు ఇప్పుడు గుట్లో అన్ని భూముల కూడా మళ్ళీ హాస్పిటల్లో హాస్పిటల్ తలమేనంతా మళ్ళీ వచ్చింది ఇదేసి తలుపోతున్నామని తప్పిస్తే అంటే తల ఎందుకు తనకు వీడికి మొత్తం ఏడు అదే వచ్చింది కదా సంసారం ఎక్కడికి పోయినట్టుకోవాలి అదే దొరకం ఎందుకంటే ఆత్మైతత్వే క్రియాకారక ఫలభేద సంసార విరక్షణ ఇచ్చింది ఇక్కడ వాక్యాలలో ఏది గోవత్వం ఏది సిద్ధాంతం ఉన్నది తన ఓపిక వచ్చింది పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఆయన పరాల ఏదైనా అహం జరుగుతుందంటే కొద్దిలో ప్రతి క్రీడా ఫలభై అహం సంసారమర్తి సత్యాహ్ ప్రతిభేదే క్రియాద సంసారత్వ లోపే సద్వయోక్షంగా ఒక చిన్న క్రియాశాల భావస్ సంస్కారం పెంచుకోలేదు అది అని అన్నారు దాని మీద సిద్ధాంతం కాదు సూర్యు ఇవల్ల ఫైళ్ళ వాళ్ళు ఇంకా రాలేదు బైనా వాడు క్రీడలు మీరు ఓపిక పడతారు ఇవల్ల సంసారం అంటే ఏమిటి సంసారం అంటే క్రియలేరు కారకాలు లేదు ఫలం అన్ని వేరు వేరుగా ఉంటే సంసారం అన్నాం ఒకే ఆత్మ ఎందుకు క్రియా కారకాలు నమ్మకలేదు అది ఆత్మలోనే ఉంటే ఫలం అంత భేదంతో ఆత్మలోనే సమనం శిక్ష ఎందుకుంది అంటే అది సంసారం అని మీ జాయి అది సంసారం కారీ సంసార వివక్షణత్వ ఉంది దాంట్లో అంటే ఆత్మ సేవలము కత్త మాత్రమే అవుతుంది ఆత్మ అంటే లేదు తాను కట్ట మాత్రమే అవుతుంది క్రియ సఠినంగా ఉంటుంది సమర్భిన్నంగా ఉంటుంది కరణము అధిష్టానము లేదా ఆధారము సంప్రదాయము అపాధారము ఇది ధారణ ఇవన్నీ కఠిన భిన్నంగా ఉన్నాయి ఇప్పుడు అన్ని దృశ్యలను నిషేధించేసేసి కేవలం ఆత్మను తాను తమను చూస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు కర్త ఆత్మ కన్నెవరో ఆత్మ కరణం ఆత్మ తనం ఆత్మ అధిష్టానం ఆత్మ అన్ని ఆత్మే ఉంది కదా కాబట్టి అతి సంస్కారం అవుతుంది కానీ ఇది సంస్కారం ఉంది అలా చెప్పిపోవచ్చు అయ్యా ఫాలో అవుతున్నాను నాకు రాజీసారు అలా చెప్పడం ఆత్మనత్వాభ్యుపగమే దర్శనా వియాకాల ఫేదాభ్యుపగత శబ్దమాత్మ అసలు ఈ భారతీయాల్ని ప్రసన్న గంభీరంగా ఉంది అంటే ఆ నడికి శైలి మద రచన ఇతర వర్ష సిద్ధాంతం యొక్క ప్రత్యర్ ఇదంతా కూడా క్షీతం అంతా ఒక క్షీతం అది భాషను అలా ఉదయపరంగా ఆహ్వానిస్తున్నప్పుడు అది అనుమానం పెడుతుంది ఈ మధ్య ద్వారా అందరూ భాష అలా పొందడం ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి శాస్త్రాంది నిర్మిశేషం కేత్మ ఒక్కటి ఇంకా ఒక్కటి అంటే రెండవది లేదు మరొక నిర్మిశేషం తెలిసే స్థానం ఉండవు ఆత్మయం నేను చాలా తక్కువగా ఈ మాట చెప్తూ ఉంటాను ఏమంటే నేను అనే దాంట్లో నువ్వు ఏ విషేష్ఠానో తెచ్చుకోవచ్చు నేను పాఠం చెప్పేప్పుడు చాలా శ్రద్ధగా చెప్తాను అయితే నిన్న వాళ్ళు కొంతమంది ఇదివరు నేమరికి నేపథ్యం అంటే కొంచెం కొంచెం ఏంటంటే అద్దాలుగా తీసుకు అంతస్తున్నారు ఖచ్చితంగా నేవరీకి అంటే అద్దవుగా పోతాను వెనకడన్నా సఫంగా ఇలా అర్థంగా అయిపోతున్నాను అంటే ఏమంటారు నాకు అడ్డదాపులంటే కాలేదు ఎందుకంటే ఎక్కడి నుంచి నేను వెళ్ళాలనుకున్నాను ైతే ఇలా చంద్రాచార్య అయితే డైరెక్షన్ అయితే సో ఆత్మ నిర్మిశేషన్ శాస్త్రం ఆత్మ నిర్మిశేషన్ అంటే చాలా ప్రాక్టికల్ బాగుంటుంది ఆత్మ నిర్మిశేషన్ అంటే ఆ నిజం వచ్చే చెప్పబడి ప్రతి కాదు చాలా ప్రాక్టికల్ ఎలాగంటే మేము ఒక ప్రాంతంలో ఒక వర్ణములకు ఒక కోరముకు ఒక గ్రూపునకు ఒక గోత్రము వరకు ఒక కాలము వరకు ఒక దేశమునకు ఒక ప్రాంతీయలకు ఒక నేషనాలిటీకి ఒక జాతికి చెందిన వారిని కావాలి ఇంకా ఎలా ఉన్నాయండి ఇంత చూస్తున్నాను జస్టిస్ లోకి చదువులు వస్తున్నాయి ఉంటాయి అది చూపించాయి ఒక్కొక్క శ్లోకంలో అరవై రెండు నాలుగు ఉంటాయి అరవై ఐదు ఎన్ని విశేషించటానికి ఇంత అధ్యక్ష ఫలానా నక్షత్రం వాడిని నేను ఫలానా గ్రహం వాడిని ఫలానా రాశి వాడిని ఫలానా గోత్రం వాడిని నువ్వు ఫలానా ఏదైనా అన్నా నువ్వు అధ్యయనంలో ప్రతి అంత ప్రాక్తికం ఆ రకంగా మీరు మనస్సును కక్షీలిచ్చి అన్ని ఐడియాస్ మీద కట్టించుకుని కూడా ప్రతి ఒక్కొక్క ఐడియా ఇప్పుడు నేను ఫలానా ఇలా చేశారనుకోండి అలా అంతర్దర్శనంగా ఉంటుంది నేను మమ్మే అనుకున్నా మనం అంతర్దర్శనంగా చట్టం మానేదామని అనుకున్నా ఇంటికి వచ్చి మళ్ళీ నేను అనుకున్నాను నేనే మెయిల్ ఎక్కువ చెప్పేసి మళ్ళీ అంతర్వసిన తెచ్చేస్తున్నాను ఎందుకంటే శాస్త్రం యొక్క దర్శనం దిశ మీద సో వివాహి నేను ఫలానా కులం వాళ్ళని మీరు అన్నారనుకోండి సో అలా అన్నప్పుడు సో కులము లాంటి వర్ణము అనేది ఇది ఇన్సి ఆత్మ బదులు ఇది నా ఐడియా ఇప్పుడు చిన్న పుల్లవారు చూశాడు వారి తెలుస్తా ఫలానా సులభవాణి మరి తెలుసు అనకే వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు ఒక ఐడియాలో ఫిక్స్ నేను ఫలానా కులం వాడు నేనే ఐడియాలో ఫిక్స్ అయిపోతాను ఇది వాడు నేను ఫలానా కులం వాణి అన్నది వాడు నిమాంస చేసి సత్య శోధన చేసి తెలుసుకున్న సత్యమా లేకపోతే పెద్దల సంపాదించుకున్న ఐడియా మరి ఇది ఐడియా అంటే నువ్వు ఒక ఐడియా దానికి ఒక సత్యమైన ప్రతిష్ట పెట్టి అది పరమ సత్యంగా దానికి ఒక పేపర్ మీద పూర్తి పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉంటే వీటికి సత్య సూపం తర్వాత ఆత్మ ఎందు బియాండ్ అవార్డు అనేది చూపి ఇది మా యొక్క పౌశ ఇది అనుకూల జరించిన తర్వాత మళ్ళీ మీరు కడుమూసుకున్నప్పుడు అన్ని దర్శనం నిషేధం చేసినప్పుడు ఆత్మే కర్త అవుతుంది ఆత్మే బలం అవుతుంది ఆత్మే ధర్మ అవుతుంది ఆత్మే క్రియ అవుతుంది ఆత్మే స్వర్మ అవుతుందని ఇలా ఉంటే మీరు విగ్విశేషం చేసినట్టే సనిశేషం చేసినట్టనిశేషమైంది ఏకత్వానికి కూడా భంగం వస్తుంది కాబట్టి సో దర్శనాది క్రియాకారక సమభేదాన్ని మళ్ళీ అగ్గీకరిస్తారు అభ్యుపూర్వమే స్వీకరిస్తారు ఆత్మలో ఇవన్నీ అని ఈ స్వీకరిస్తే అది ఒక పక్షంలో విగ్విశేషం ఇవన్నీ స్వీకరిస్తే అది కేవలము శబ్దముల కుంభన తప్పించింది దాంతో సారమైనది లేదు ఇప్పుడు నేను మీకు ధనమును దానము చేస్తాను అన్నాను అనుకుంటున్నాడు మేము కాదని మేము ప్రతిగ్రహిపది ధనము ధనము ఇయ్యబడేటువంటి పదార్థము దానమనే క్రియ ఇప్పుడు అలా నేను దానం చేస్తాను కానీ నీకు తెలియదు నేను నాకు నా చేతులతో నా ద్వారా నేను దానం చేసుకుని ఆ దాన స్థలాన్ని నేను పొందుతాను అని చెప్పే అని కొంచెం పెద్ద పొమ్మున్నామా లేకపోతే అమ్మా ఉందా అక్కడ ఇట్లా నిజంగా ఇది పదప్రయోగం చేసినట్టు ఏం చేశారు పెద్ద మాత్రం ఇంతకనే విష్ణోదిలో కేవల నిరస్థిత పదప్రయోగాన్ని హర్షించదు మా ఇంకేత మేము చెప్పి ఏదో చాలా కోపాలకంగా చెప్తున్నప్పుడు ఇష్టం నిస్సారంగా ఉంది ఓసారి ఊకారం లేదు దూరం ఓసారి కొంత ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఎన్నిసార్లు నవ్వలేదు ఏదో అర్థం అవుతుంది నిస్సారకం చెప్తమాత్రము ఇంకా శబ్దాలు ఉంటాయి తప్పిస్తే శబ్దాలు ఉంటాయి పదాలు ఉంటాయి పావు గంట మాట్లాడతారు కారణం ఇదిగే ఆయన మాట్లాడే ముందుకు మనం ఎలా ఉంది మేము ఉండే ఓపెక్తి మీకు అలా ఉండమాప్తనం అలా ఉండిపో కాబట్టి ఆత్మలో ఆత్మతో పిచ్చికి ఎవరి కాదు వెరీ ధన్యదర్శనం వెరీ డివిషన్ డి జెస్ట్ రిజాల్వ్ ఆఫ్ ద డివిషన్ అండ్ డీల్ నివ్ దూపా అంటారు పార్ని స్వరూపాలు ఓ నష్ట ఓం నమాదాయ నమే వాఘ ఓమ్యామ్ హరి ఓం నిశ్రీ విమా హరి ఓం భక్తృష్ణ